పరిశుద్ధు రభు ఏసయ్యా మీకు వందాలైనా కృపగల దేవ మీకు స్థుతులు స్తోత్రాలు తండ్రి ప్రవ్వ ఈ యొక్క గరిష కాలం మీరు మాకు సహాయపడి నడిపించింది మీకు ఎంతో వదనాలు ఈ యొక్క దినాన్ని చూడక ఎంతో కను మూసినారు ప్రవ్వ మమ్మల్ని మీరు సజ్జులు ఎక్కడ పెట్టండి మీకు ఎంతో వదనాలు మీ యొక్క వాక్యాన్ని ధ్యానించండి మీకు వచ్చినాం పరిశుద్ధంగా యోగ్యత కలిగి మీ కొరకు జీవించే బిల్లగా తయారు చేయండి సులువుగా చిక్లో పెట్టు పాపం నుంచి తప్పించుకోవడం సహాయపడమని ప్రార్థిస్తున్నాం మీ యొక్క సాయంత్ర వాతావరణాలు అదులోకి తీసుకోండి ప్రవ్వాక్యాన్ని జనిస్తుండగా మీ యొక్క పరిశుభత్ను అనిపింపదై చేసి ప్రతి ఒక్కరిని మీకొక సాక్షలు పెట్టుకొని మీరే మై పొందమని యేసు పరిశుద్ధ నాన్న ప్రార్థిస్తున్నాం తల్లి రామేణ్ హలలుయ అపోస్ల కార్యము ఏడవ అధ్యాయం అపోస్ల కార్యము ఏడవ అధ్యాయము యాభై వచనం ఏడవ అధ్యాయం స్టెఫెను ఆ యొక్క యాచకులు మరియు ప్రధాన యాచకుడు స్టెఫెన్ని అరెస్ట్ చేసుకొని వాళ్ళ సమూహం ఎదుట నిలబెట్టినప్పుడు స్టెఫెన్ మాట్లాడిన విషయాలు ఇవన్నీ ఏడవ అధ్యాయం అంతా ధ్యానిస్తే మనకు ఒక విషయం ఏమర్థమైందంటే పాత నిబంధన కాలం మొదలుకొని ఏసు ప్రభు చనిపోయి పునర్ధనమైన సమయం వరకు ఏం జరిగిందో అంతా ఒక అధ్యాయంలో చెప్పబడింది ఏడవ అధ్యాయం చదివితే దీర్ఘంగా బైబుల్ అంతా అర్థమైనట్టే బైబుల్ యొక్క సారాంశం అర్థమైనట్లే ఏసు ప్రభు కాలం ముందు పరిస్థితులు ఏరీతి ఉండే ఇసల్ఫా ఏ రీతిగా ఉండే ఇసల్ఫాన్ని దేవుడు ఏ రీతిగా ఏర్పరచుకున్నాడు వాళ్ళు ఏ రీతిగా దేవుని ధృవీకరించినారు ఇసల్ ప్రజలని హెచ్చరించడం కొరకు దేవుడు ప్రవర్తనను ఏ రీతిగా లేపినాడు ప్రవక్తలు వారిని హెచ్చరించినప్పుడు ప్రవర్తనని ఏ రీతిగా వాళ్ళు హింసించినారు ఇవన్నీ విషయాలు మనం అక్కడ చూస్తాం ప్రవక్తలు తర్వాత మరికొంతమంది వచ్చి చెప్పినప్పుడు కూడా వాళ్ళు వినలేదు అప్పుడు తన సొంత కుమారుణ్ణి పంపిస్తే వింటరేమో అని పంపించినప్పుడు ఆ సొంత కుమారుణ్ణి హత్య చేసినట్లు స్టెఫెన్ చెప్తా ఉంటాడు దాని తర్వాత అప్పోస్తరుల విషయంగా చెప్తాడు అప్పోస్తలు చెప్తే కూడా మీరు వినలేదు బాప్తిజం ఇచ్చి వ్యూహాన్ని చెప్తే కూడా మీరు వినలేదు అన్న హెచ్చరికలన్నీ ఈ ఏడవ అధ్యాయంలో ఉంటాయి కాబట్టి పాత నిబంధన కాలం వదులుకొని కృత నిబంధన కాలం అంత వరకు ప్రజలు ఏరిత్తుకున్నారన్న విషయాన్ని యాభై ఒకటవ వచనంలో క్లుప్తంగా చూపిస్తాడు అదే రీతిగా మనకి దేవుడు ఒక విషయం చూపించిండు ఇస్రాయల్ ప్రజలంటే ఆత్మీయ ఇస్రాయల్ అని ఆత్మీయ ఇస్రాయల్ అంటే ఏశ నమ్ముకున్న వారిని ఆత్మీయ ఇస్రాయల్ అని బైబుల్ చెప్తుంది కాబట్టి దేవుని దృష్టిలో మొదటి నుంచి కూడా పాత కాలం మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఇస్రాయెల్ అంటే శారీరకంగా పుట్టిన వాళ్ళు కాదు ఎందుకంటే ఇస్రాయల్ సంబంధాలందరూ ఇస్రాయిల్ కారు అని పౌలు జ్ఞాపకం ఇచ్చింది అదే రీతిగా బయటికి యూదులుగా పుట్టిన వాళ్ళు యూదులు కారు అంతరంగం మార్చబడ్డ వాళ్ళే నిజమైన యూదులు అన్న విషయాన్ని మనకి దేవుడు చూపించాం కాబట్టి ఈ వాక్యాలన్నీ ఆత్మీయ ఈసారి కోరిక రాయబడ్డాయి కాబట్టి దేవుని దృష్టిలో అంతా ఆత్మీయమైంది ఆయన ఆత్మగా కనుక మనమంతా ఆయన ఆత్మతోనే ఆరాధించాలని చెప్తాడు సత్యంతోనే ఆరాధించాలంటాడు పాత నిర్బంధన కాలం మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఆయన ఆత్మీయమైన విషయాలకే ప్రాధాన్యత ఇచ్చినాడు ఎందుకంటే శరీరము అసహ్యం శరీరంతో ఎవరూ కూడా ఆయన సన్నిధికి మనం పోలేము కాబట్టి బలిపీఠానికి సంబంధించిన విషయాలు బలిపీఠ మీద ఉన్న బలి పశువు యొక్క విషయాలు ఇవన్నీ మనకి ఆత్మీయ సత్యాన్ని జ్ఞాపకం చేస్తా ఉంటాయి నీ జీవితము బలిపీఠపు జీవితము నీ జీవితము బలి పశువు జీవితము బలి పశువు జీవితం లాగా నువ్వు మరణించాల్సిందే శారీరకంగా మరణించాల్సిందే మరణించి బలి వల్లే నీ జీవితము ఆయనకు సమర్పించబడాలా ఆ బలిపీఠ మీద బలి పశువు నీవు కూడా కాల్చబడాల కాల్చబడినప్పుడు శ్రమల గుండా వెళ్ళి సంపూర్ణంగా కాల్చబడి ఈ యొక్క శరీరాధాల ఆశలన్నిటిని నువ్వు ఛేదించుకుంటేనే బలి పశువు యొక్క దహించబడ్డాక అది ఇంపైన వాసనలాగా దేవుని సన్నిధికి చేరాలా అప్పుడే దేవుడు నీ యొక్క బలిని స్వీకరించినట్లు అన్న విషయం పాత నిబంధన కాలంలో చూస్తాం అది పాత నిబంధన కాలమైనా కానీ కృత నిబంధన కాలమైనా కానీ తాత్పర్యం ఒకటే నీ జీవితం అతనికి ఇంపైన వాసనలాగా ఉండాలా అంటే నువ్వు నిజంగా చనిపోయి బలి పశువు వలె దహించబడాలా నీకు ఈ లోకాశలు లోప కోలికలు ఇవన్నీ నిన్ను ఉద్రేకపరచడానికి వీల్లేదు వాటిని నువ్వు అసహించుకోవాలి ఎందుకంటే నువ్వు బలిపశు నువ్వు వదకుతే దినదినము వదకుతే జీవిత గొరపిల్ల జీవితంలో మనం ఉన్నాం కాబట్టి మనం బలి పశువు కానీ ఇస్రాల్ పదలు అంటే శారీరకంగా ఉన్న క్రైస్తవులు గురించి మాట్లాడుతున్నా వాళ్ళు ఇంకా ఏసుదవని గ్రహించని వారు ఇస్రాల్ దేశంలో ఉన్న వాళ్ళు ఏసుమని గ్రహించని వాళ్ళు ఇంకా ఉన్నారు వారి గురించి మనం ఎప్పుడు మాట్లాడడం మనం మాట్లాడుతుందంతా ఆత్మీయ ఇసలుగా మార్చబడ్డ వాళ్ళు తిరిగి ఏ రీతిగా శారీరకంగా ఇసలుగా తయారవుతున్నారు అంటే రక్షింపబడ్డ వాళ్ళు ఏ రీతిగా అన్యులుగా అవుతున్నారు హుషే గ్రంథం అంతా అదే గ్రంథంలో చూపిస్తున్న విషయం ఏంటంటే ఇసాల్ పైనలందరూ దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు కానీ అన్యుల ఆచారాలు అన్యుల విగ్రహారాధనలను అభ్యసించి వాళ్ళు అన్నిలాగా మారిపోయినరు అన్న విషయాన్ని హెచ్చరిస్తాడు కాటి యుగ సమాప్తిలో కూడా అంతే ఎందుకంటే హోషే గ్రంథంలో వాళ్ళు ఏ రీతిగా జీవించారు ఇసల్ ప్రజలు క్రైస్తవులు ఈ రోజు అదే రీతిగా జీవిస్తుండ్రు అనే దేవుడు మనకి రెండు మూడు వారాల నుంచి చూపిస్తున్నాడు అవి ఎట్లంటే అతికినట్లు మన కళ్ళకు కట్టినట్లు అవి కనిపిస్తా ఉన్నట్టు మనం చూస్తాం ఆ మూడు దేశస్తుల ఆచరాలని వాళ్ళు పాటించారు ఒకటిది అసూరు రెండవది బబులోను మూడవది ఐగుప్తు ఈ మూడు దేశాల దేవతలని వాళ్ళు ఆరాధించట్టు మనం చూస్తాం ఈ మూడు దేవతలు దేనికి సాధుశం అన్న విషయాన్ని మనం ఒకసారి దీర్ఘంగా ధ్యానించినాం అశురు అంటే సాధింపు సంపూర్ణంగా సాధింపు సంపూర్ణమైన సాధింపునకు ఆ అర్థము అశూర్ అంటే శేము రెండవ కుమారుని పేరు అశూరు కాబట్టి అశూరు సంతతి వాళ్ళంటే అసూరియులు వాళ్ళు అన్యులు వాళ్ళు పూజించే దేవత వారికి ఎంతగానో సమృద్ధినిచ్చింది వాళ్ళు ఆ రోజులలో అసురు మీకు తెలిసిన విషయం మీద అసూరు ప్రపంచనంతా పరిపాలించిన దేశం ఒకప్పట్లో అదే రీతిగా బబులోను ప్రపంచమంతా పరిపాలించిన దేశం అదే రీతిగా ఐగుప్తు ప్రపంచనంతా పరిపాలించిన దేశం అవి పాత నిబంధన కాలంలో అది ఏ రీతి ఉంటది బబులోను ఐగుప్తు దాన్ తర్వాత గ్రీకు దేశం ఈస్రో పుట్టే కాలానికి గ్రీకు దేశం ఈ నాలుగు దేశాలు రెండు వేల సంవత్సరాల క్రితము ప్రపంచాన్నంతా పరిపాలించినాయి అదే రెండు సంవత్సరాల తర్వాత మన కాలం వరకు నాలుగు దేశాలు ప్రపంచాన్ని పరిపాలించినాయి అవి ఏమంటే రష్యా జర్మనీ ఇంగ్లాండ్ అమెరికా ఈ నాలుగు దేశాలు ప్రపంచాన్ని పరిపాలించినాయి ఈ రోజుకి అమెరికా పరిపాలిస్తుంది కాబట్టి ప్రతి దశలో నాలుగు మృగాలు నీకు కనిపిస్తూ ఉంటాయి సరే మృగం అంటే తెలుసు మృగం జబర్దస్తిగా పరిపాలించండి అయితే ఇస్రో పుట్టక ముందు నాలుగు మృగాలు ఏవవి అసురు ఐగుప్తు బులోను గ్రీస్ దేశం ఈ నాలుగు దేశాలు ప్రపంచాన్ని పరిపాలించిన చాలా బలవంతంతో జబర్దస్తితో పరిపాలించినాయి అయితే ఆ మూడు నాలుగు దేశాల దేవతలన్నీ మీరు ఆరాధించినట్లు హుషే మనం చూపిస్తూ ఉంటాడు ఆ గ్రంథంలో కాబట్టి అశూరు దేనికి సాధుశము మనం ఉదాహరణకి విల్ ఇసంతలు ఏ రీతిగా జీవించండ్రో క్రైస్తవులు అదే రీతిగా జీవిస్తారంటే దానికి ఏ రీతిగా ఆధారము చూపించగలవు ఇదే ఆధారం అషురు సంపూర్ణమైన సాధింపు లేక ఈ లోకంలో ఏదో సాధించాల ఉన్నత స్థితికి ఎదగల అన్నదానికి అది చిహ్నంగా ఉంది కాబట్టి బహుగా బహుగా విజయం పొందడం సాధించుకోవడం బహుగా విజయం సాధించుకోవడం లేక ఈ లోకాన్ని విజయం పొందుకోవడం ఈ లోకంలో ఏదో సాధించుకోవడం దానికి అశులు సాదృశ్యంగా ఉంటే ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉందంటే దాని రాగానికి నాటే మాడడం అనే దానికి సాదృశ్యంగా ఉంది ఐగుప్తు రాగానికి వీళ్ళు నాట్యమాడుతున్నారు అంటే అన్య ఆచారాలు వీళ్ళు అభ్యసించినారు అన్య జనుల ఆచరణ అని దేవుడు హెచ్చరించాడు ఆయన కానీ వాళ్ళు అభ్యసించారు వాళ్ళు అభ్యసించినట్లే క్రైస్తవులు కూడా ఈరోజు అన్య జనుల ఆచరణ అభ్యసించారు ఏంటి ఉదాహరణకి వీళ్ళు చేసుకుంటే ప్రతి పండుగ అనిల పండుగ అనిలు ఏ రీతిగా చేసిన పండుగలు వీరు ఆ రీతిగానే పండుగలు చేసుకుంటున్నారు ప్రతి పండుగ అన్య అన్య జనుల పండుగలకి ఉంటది దాన్ని ఎంత క్రైస్తవ మతంలోకి తీసుకొచ్చుకున్నంత మాత్రం అది ఏసులోకి వర్తిస్తుంది కాదు ఏసులో వారి దేవతలకు వారు చేసినట్లు మీ దేవుడికి మీరు చేయకూడదంటున్నది ద్వితీయోపదేశ ఖండంలో కాబట్టి వారి దేవతలకు వారు చేసినట్లు మీ దేవుడికి మీరు చేయద్దంటే వారి దేవతలకు తమ్ముసి దేవతకు వాళ్ళు పూజ పచ్చని చెట్టుని పెట్టి దాన్ని అలంకరించి దాన్ని బంగారు వెండి నగలను దానికి పొదిగించి దాన్ని ఆరాధించిరు మరి వారి దేవతలకు తమ్ముసి దేవతకు వాళ్ళు చేసిరు ఆ వారి దేవతలకు వారు చేసినట్లు మీ దేవతకు మీరు దేవునికి మీరు చేయకూడదు అంటే మళ్ళీ మీరు పచ్చని చెట్టుని తీసుకొచ్చి దాన్ని అలంకరించుకొని పండగ చేసుకుంటే మీ ప్రభువుకి వర్తిస్తుందా మహిమ వర్తించదు ఎట్టి పరిస్థితులు కాబట్టి దేవుడు దాన్ని స్వీకరించాడు నువ్వు ఎంతగా దాని ముందు కూర్చొని ఆరాధించినా ఎంతగా దాని ముందు కూర్చి హలలుయో పాటలు పాడినా నీ ఆరాధన ఆయన స్వీకరించను ఎందుకంటే నువ్వు బలి పశువు నువ్వు మదమెక్కిన క్రవ్వు కలిగిన ఆ యొక్క పొట్టెలు వలె ఆ విజృంభించి జీవిస్తున్నావు కాబట్టి నిన్ను ఆయన స్వీకరించాడు నువ్వు సాధు అయిన గొర్రె పిల్ల బలి అర్పించబడితేనే నీ బలి పశువు ఆ యొక్క మీద దహించబడితేనే ఆయన స్వీకరిస్తాడు లేకపోతే ఆయన కాబట్టి ఇస్రైల్ కథలు ఆ రీతిగా జీవించినట్లు క్రైస్తవుడు రోజు బహుగా విస్తరించారు మంచిగుంది వినానికి ప్రపంచమంతట క్రైస్తవ మతము చాలా గొప్ప మతం ఎక్కువ ప్రజలు క్రైస్తవులే అని చెప్పడానికి మంచి పడింది రెండవ గొప్ప మతము ఇస్లాం మతం మతం సరే ఎవడు గొప్పగా ఉంటే ఎవడు ఎక్కువ విస్తరిస్తేనేది కాదు దేవుని దృష్టిలో చిన్న మంద భయపడకూడే అని చెప్పింది కాబట్టి చిన్న మందని దేవుడు ఖచ్చితంగా కాపాడుతూ అది మనం హుషారందలు కూడా చూస్తాం ఆయన చిన్న మందని ఖచ్చితంగా కాపాడుతున్నాడు కానీ క్రైస్తవులు ఏ రీతిగా ఆ హుషేలు చెప్పబడ్డ వాక్యానికి తగినట్టు జీవిస్తుండ్రో అంటే ఆ మూడు దేవతలని ఇసరిపల్ ఏ రీతిగా ఆరాధించు ఉపమన రీతిగా లేక ఆత్మీయ రీతిగా చూస్తే క్రైస్తవులు కూడా అదే రీతిగా ఈ దినం ఆరాధిస్తున్నారు ఏ రీతిగా ఫస్ట్ పాయింట్ అన్య జనుల ఆచారాలు అంటే ఇతరుల ఇతరుల వాయిద్యాలకి నాట్యం చేయడం లేక మేము పోయవరం ఐగుప్తు అంటే వారి రాగానికి వీడు నాట్యం చేయడం వాడి రాగానికి అంటే మనం ఇంకా పక్క వాడుక వాసులు చెప్పాలంటే వాడు మ్యూజిక్ ప్లే చేస్తే వీళ్ళు డ్యాన్స్ చేసినట్లు వాడు టేప్ రికార్డ్ రాన్ చేస్తే వీళ్ళు డ్యాన్స్ చేసినట్లు ఐగుప్త్ అంటే అర్థం అది ఐగుప్త్ అంటే అంతకాల జీవితాన్ని కూడా కానీ జేమ్స్ స్ట్రాంగ్ నంబర్ లో అంటే వాడి నాట్య వాడి వాయిద్యాలకి వాడి రాగానికి నాట్యం చేయడం అని అర్థం కాబట్టి అన్ని జనుల రాగాలకి మీరు నాట్యం చేయకూడదు కానీ ఇసాలు కథలు ఆ రీతిగా ఐగుప్త దేవతలను ఆరాధించి వాళ్ళు ఆ రీతిగా తయారైనారు కాబట్టి ఉపమాద రీతిగా మనం అర్థం చేసుకోవాలా ఐగుప్తుని ఏ రీతిగా ఆరాధిస్తున్నారు లేక ఐగుప్త దేవతలను ఏ రీతిగా ఆరాధిస్తున్నారు అన్ని జనుల ఆచారాలు నువ్వు నీ ఇంట్లోకి తీసుకొచ్చుకుంటే నువ్వు ఐగుప్తుని వెంబడించినట్లు లేక ఈ లోకాన్ని వెంబడించినట్లు కాబట్టి మొదటిది ఏంటి ఈ లోకంలో ఏదో సాధించాలా ఏదో ఉన్నత స్థితికి ఎదగాల నేనన్నిట్లలో హైయెస్ట్ పొజిషన్ కు ఉండాలా అన్నది అది అశూరు తలంపు అసురు తలంపు కాబట్టి అసురు దేవత వాళ్ళకి ఎంతో సంపద ఇచ్చింది సమృద్ధిగా వాళ్ళు సాధించిన వాళ్ళు కాబట్టి వాడి దేవత వారికి అరుటిగా సమృద్ధి మా దేవుడు మాకు ఏమి ఇచ్చిండు అంటారా లేదా క్రైస్తవు ఈరోజు నేను యశ్వన్ నమ్ముకుంటే నాకు ఏమి ఇచ్చిండు బ్రదర్ నా రోగం నాకు అట్లనే ఉంది నాకు ఏం బాగుంది వాడచి కొట్టిపోయిండి వీడొచ్చి తిట్టిపోయిండు వాడచి గుంజుకొని పోయిండు వాడొచ్చి నాకు అన్యం చేసిండు ఊర్లో పేరు లేదు చుట్టాలలో పేర్లేదు అందరు నన్ను బహిష్కరించిన వాళ్ళు నాకు ఏం చేసిండు దేవుడు అంటున్నా లేదా ఈ రోజు జరుగుతుంది కూడా అదే ఆ రోజు కూడా జరిగింది అదే దేవుడు నాకేమిచ్చిండు వారి దేవత వాళ్ళకి అన్ని ఇస్తుంది బిల్డింగ్లు ఇస్తుంది ఒక్కొక్కరికి రెండు రెండు కార్లు ఒక్కొక్కరికి మూడు మూడు అంతస్తులు ఇస్తుంది నా దేవుడు నాకేమిచ్చిండు అని గొనిగే జీవితమే క్రైస్తవ జీతం ఈ కాబట్టి నేను ఇంతగా ప్రభుని ఆరాధిస్తే నాకేమిచ్చిండు కాబట్టి అసురు ఆత్మ ఏ రీతిగా వీళ్ళు తెచ్చిపెట్టుకున్నారు వాళ్ళ దేవత వాళ్ళకి ఎంతగానో సమృద్ధి కాబట్టి నాకు కూడా సమృద్ధి కావాలా నాకు కూడా ఈ లోకంలో ఎంతో ఆస్తి అంతస్తులు కావాలా అనేది అశురు ఆత్మ కాబట్టి అసురు దేవతను తీసుకొచ్చి పెట్టుకోవడం ఇంట్లో అటువంటి తలంపు ఉన్నవాళ్ళు ఇంట్లో అంటే నిజంగా నీ ఇంట్లో బిల్డింగ్ కాదు నీ హృదయమే నీ ఇల్లు కాబట్టి నీ హృదయమే దేవుని ఆలయం కాబట్టి నీ హృదయంలో వాటికి విలువనిస్తే అది విగ్రహాంత కోరింది పైగా మూడవది మహో కఠినమైన దయ్యం అది బబులోను బబులును దేవతలను వీళ్ళు తీసుకొచ్చి పెట్టున్నారు బబులోను అంటే గలిబిలి అని అర్థం ఇంగ్లీష్ లో కన్ఫ్యూజన్ అంటారు బబులోను అంటే గలిబిలి బబులోను దేవతలన్నిటి తీసుకొచ్చి వీళ్ళు ఇంట్లో పెట్టుకున్నారు లేక వీరి వీరి దేశంలో తెచ్చిపెట్టుకొని దానికి మందిరాలు కట్టి వాళ్ళు ఆరాధించారు కాబట్టి ఈ రోజు బబులును దేనికి సాదృశ్యం అంటే బబులను క్రైస్తవ సంఘానికి సాదృశ్యం చెప్పడం చాలా కష్టం మీరు బయట చెప్పాలంటే జాగ్రత్తగా చెప్పాల్సి వస్తుంది మీరు ఎందుకంటే ప్రటంగా కష్టపడికి దానికి కఠిన శిక్ష విధిస్తాడు దేవుడు ఎందుకు బబులోను క్రైస్తవ సంఘానికి సాదృశ్యం అంటే బబులోనులో అంటే గలిబిలి లేక కన్ఫ్యూజన్ అలజడి అల్లరి వీటన్నిటికీ అది సాదృశ్యం అలజడి అల్లరి గలిబిలి గలిబిలి అంటే ఏంటంటే ఏది కరెక్టో ఏది ఏది సత్యమో ఏది అబద్ధమో తెలియని స్థితిని గలిబిలి అంటారు కొంచెం ఇటుపోతారు కొంచెం అట్టుపోతారు లెఫ్ట్కి కానీ రైట్కి కాని పోతా ఉంటారు కాబట్టి నీ కుడికి కానీ నీ ఎడమకి కానీ నువ్వు తొలగకూడదు అనడా నీ వాక్యము స్ట్రైట్ ఉంటది పౌలేమంటాడు నీ గురి వద్దకే పరిగెత్తాలా తెలిపే రాష్ట్ర పత్రిక విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవాడు ఎక్కడ హెబ్రి రాష్ట్ర పత్రిక పదకొండ పదకొండు అధినేలో నీ గురి వద్దకే నువ్వు నీ పనిని ముగించుకోవాలా కాబట్టి నీ రూట్ ఒకటే కుడికి కానీ కుడి అంటే రైట్ కదా ఎడమక్ లెఫ్ట్ కుడికి కానీ ఎడమక్ కానీ తిరగకూడదు గురి వద్దకే పోవాలా స్ట్రైట్ రూట్ మన మనం ఎప్పుడు స్ట్రైట్ పోవాలా త్వర త్వరగా సాధించుకోవాలంటే లెఫ్ట్ రైట్ పోవాలా హైదరాబాద్ లో మన దేశంలో ఒకటి గుణగణం ఏంటంటే రెడ్ లైట్ పడం ఏం చేస్తాం లెఫ్ట్కి వెళ్ళిపోతాం అటు పోయి రోడ్ డివైడర్ ఉంటే అట్లా పోయి అట్లా పోతుంటాం హోల్సలో కూడా ఏం చేయలేడు పట్టుకోలేడు అది తప్పే రీతిగా కానీ వాడు కూడా దాన్ని తప్పని పట్టుకోలేడు బయట దేశంలో అట్లా కాదు రెడ్ లైట్ పడిందంటే ఆ రెడ్ లైట్ పోయేసరికి అక్కడే ఆగలవాడు ఎంత టెన్షన్ ఉన్నా ఎంత అర్జెంట్ ఉన్నా కానీ మన దేశాన్ని అట్లా కాదు సిగ్నల్ పడితే ఇటు వెళ్ళిపోతాం ట్రాఫిక్ జామ్ అయితే అటు వెళ్ళిపోతాం ఎటు ఇండియన్స్ మనకి షార్ట్ కట్స్ చాలా అదే షార్ట్ కట్స్ ప్రతి దాంట్లో చూపిస్తాం మనం ఇంట్లో చూపిస్తాం ఉద్యోగ చూపిస్తాం చదువులో చూపిస్తాం సీదా పాస్ కాకపోతే లెఫ్ట్ కొట్టు రైట్ కొట్టు లెఫ్ట్ సైడ్ చిట్టి రైట్ కూడా చూపిస్తారు చిట్టి షార్ట్ కట్స్ ఇవన్నీ స్కూల్కి పోవాలంటే అన్ని బంద్ ఉంటే ఇటుగొట్టు అటుగొట్టు ఇటుగొట్టు అటుగొట్టు ఇది ఇండియన్ మెంటాలిటీ సేవలు కూడా అంతే ఎందుకంటే అదే బుద్ధి కదా ఆ బుద్ధి నుంచి మనం బయటపడాలా షార్ట్ కట్స్ బుద్ధి నుంచి బయటపడాలా మనకి ఎప్పుడు స్ట్రైట్ అప్రోచ్ అవసరం లూకస్ వర్తన్ చెప్తాడు అవునంటే అవును కాదంటే కాదనమన్నాడు రెండవది దుష్టి నుంచి పుట్టింది అంటాడు రెండవ తలంపు దుష్టు నుంచి పుట్టింది అంటాడు ఈశ్వరి నుంచి పుట్టిన తలంపు ఏం తెలుసా ఎస్ అంటే ఎస్ నో అంటే నో అని మీరు ఎప్పుడు ఎసనల్లో అప్పుడే ఎసనాల ఎప్పుడు నో చెప్పాలనో అప్పుడే నో చెప్పాలా లేదు బ్రదర్ ప్రతిసారి నేను నో చెప్తే సంబంధాలు చెడిపోతాయి కదా బ్రదర్ మళ్ళీ వాడిని సువార్తెట్ట ప్రకటించాలా ప్రతిసారి వాడికి నో చెప్తే స్నేహభావం పోతుంది కదా బ్రదర్ స్నేహభావం పోతే నేను యేసో దగ్గరికి ఇటువంటి మానవ తలంపులు ఉపయోగిస్తూ ఉంటాం చూడండి మీ తలంపులకి మీ తలంపులను తొలగించి ఆయన తలంపులకు చోటివ్వమన్నాడు కదా ప్రతి తలంపును తొలగించి ఆయన తలంపులకు చోటు ఇవ్వాలని మనము నేర్చుకుంటూ ఉంటాం ఎక్కడ సామెతల గ్రంథంలో అనుకుంటా ఎక్కడ సామెతలే సామెతల గ్రంథాలు ఇస్తాం సరే ఎక్కడైతే నేను మనకి ఒక ఐడియా ఉంది దాని తర్వాత ఎక్కడున్నా అది రెఫరెన్స్ అవి గుర్తు చేసుకుంటాం మెమరీ లాస్ ఎక్కువ కదా మనకి మెమరీ చాలా మనందరికీ మెమరీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి అందుకేం చేయాలంటే అవి రాసుకొని బట్టి కొట్టాల కొన్నిసారి మైండ్ ఉండిపోతాయి బట్టి మెమరీ ఉండదు బట్టి టైం కావాలి కదా ఆ టైం కూడా లేదు ఈరోజు మనకి ఒక విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం యాభై ఒకటో వచనంలో సరే హుషే గ్రంథానికి సంబంధించిన విషయాలు ఏంటంటే ఇసల్పదలు ఆ మూడు దేవతలను ఆరాధించి అన్యుడైనరు ఆశ్చర్యం ఏంటంటే అన్యుడైన అబ్రహాం దేవుడు యూధన్ గా అంతరంగమందు అబ్రహాము ఎట్లా యూదునైండు అబ్రాహా యూదుడు కాదు కదా ఆయన అన్యుడు కంసలి బొమ్మలు చేసుకునేవాడు దేవతలను చేసుకునేవాడు అటువంటి వాడు స్వరం విని తన దేశాన్ని తన ప్రజలని తన బంధువులని అందరినీ విడిచిపెట్టి వచ్చిన విడిచిపెట్టి కని విని అనగాని దేవుని స్వరాన్ని విని విశ్వాసం చూపించిన కాబట్టి అంతరంగ మందు యూధంగా మార్చబడ్డాడు అబ్రాహ్ము సంతతులకి వెళ్ళే వస్తారు కదా యూదులు ఇసాయిల్ పల్లి కానీ యూదులు వస్తారు కానీ ఎప్పుడైతే ఆ అన్య దేవతల తట్టు తిరుగుతారో వాళ్ళు ఇస్రాయల్ నుంచి అన్యులుగా మార్చబడతారు అదే విషయాన్ని హోషే గ్రంథాల మనం చూస్తాం కాబట్టి ఎప్పుడైతే ఆ మూడు దేవతలని వాళ్ళు ఆరాధించినరో వాళ్ళు సంపూర్ణంగా అనీల్ అక్కారు వాళ్ళు సంపూర్ణంగా అనీలు అయిపోయారు కాబట్టి ఆయన కృప వాళ్ళ మీద నుంచి దొరికిపోయిందనే విషయాన్ని మనం చూస్తాం అక్కడ కాబట్టి నేను మిమ్మల్ని విడిచిపెడుతున్నా ఇప్పుడు శత్రువు వస్తాడు నాలుగవ ఆధ్యాయం నుంచి మనం మీరు క్లుప్తంగా త్వర తరగా చూసుకుందాం నాలుగో అధ్యాయం నుంచి ఏ రీతిగా శత్రులు వచ్చి వారి మీది పడతారు అనే మనం చూస్తాం దాని తర్వాత వాళ్ళందరూ శ్రమల పాలై మరణిస్తే ఏ రీతిగా ఏదో ఒక రోజు అవి నెరవేరాల ఎవరు నెరవేరాలా ఆ టైంకి మనము దగ్గరికి వచ్చినామనే విషయాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి విశల్పాలు ఏ రీతిగా జీవిస్తారు యాభై ఒకటో అపోస్ల కార్యము ఏడవ అధ్యాయము యాభై ఒకటో వచ్చినం ముష్కరులార అంటే తెలుసా మీకు ముష్కరు అంటే కఠిన హృదయలార కింద ఉంది చూడండి మూల వంగని మెడగల మెడ వంగదు వాళ్ళకి అంటే వాళ్ళలో తగ్గింపు జీవితం లేదు వాళ్ళలో సాధు జీవితం లేదని అర్థం ముష్కరులు అంటే స్టిఫ్ నెక్డ్ అంటారు ఇంగ్లీష్ లో స్టిఫ్ నెక్డ్ అంటే ఈ neck అంటే మెడ స్టిఫ్ ఉంటేది మెడ స్టిఫ్ నెక్డ్ అంటారు ఈసారి అనేది స్టిఫ్ నెక్డ్ అంటారు అంటే వాడు వంగడు వాడు వినడు అని అర్థం వంగడు అంటే తలకై వినడనంట మనం వినడం అంటే ఇట్లా ఊపుతాం కదా స్టిఫ్ ఉంటే ఊగుతుందా తలకై ఊగదు స్టిఫ్ నెక్ అంటే ముష్కరులు అంట అంటే వంగని మెడ కింద రాయబడింది అక్కడ వంచని మెడ గలవారులరా హృదయ చెవుల ఎందును సున్నతి పొందని వారలారా చూడండి ఆత్ ఆత్మీయమైన విషయం కూడా చూపించండి అక్కడ కింద పాయింట్ ఫస్ట్ పాయింట్ ఏంటి వంచని మెడగల రెండవది హృదయమందును చెవుల ఎందును సున్నతి పొందని సరే మనకు హృదయమందు విషయం తెలుసు చెవుల చెవుల ఎందు కూడా సున్నతి ఉంటుంది విషయం ఇప్పుడు చూస్తున్నాం మనం చెవుల ఎందు కూడా సున్నతి ఉంటదన్న విషయం అంటే ఎవడైతే వాక్యాన్ని వినడో వాడికి చెవుల సున్నతి లేదు అని అర్థం చెప్పబడ్డ సత్యాన్ని ఎవడు స్వీకరించడో వాడు చెవులో కూడా సున్నతి లేదన్నట్టు అంటే వాడు మార్పు చెందలేదన్నట్టు వాడు హృదయం మారలేదు వాడి చెవులు మారలేదు వాడు వాడికి దేవుని సత్యం వినాలన్న తపన లేదన్నట్టు మెడ వంగదు అంటే విధేత చూపరు విశ్వసించరు అన్న విషయం అది స్టెఫెన్ చెప్తున్నాం అన్ని విషయాలు చూడండి ముష్కరులారా హృదయం చెవులను దేవుని వాక్యములకు లోపరచనులని వారులారా అంతా డైరెక్ట్ గా చెప్పడం కష్టం కదా స్టెఫెన్ లాగా ఎవరు చెప్తే ఈ రోజు వాక్యం చెప్పండి నేను అనొచ్చు స్టెఫెన్ ఇది యేసుని నమ్మని యాజకులకు బుద్ధి చెప్పడమేంది ఈ యుగంలో ఏసు నమ్మని యాజకులు స్టెఫెన్లు కనిపిస్తారు నీ ఈ యుగంలో మన కాలంలో ఇది నెరవేరాల్సిందే ఎందుకంటే అపూస్తకర నెరవేరిన అన్ని తిరిగి నెరవేరుతా ఉంటాయి ఈశ్వర కాలంలో జరిగినాయి అన్ని ఎందుకంటే వారికి దృష్టాంతాలు జరిగి యుగాంత మందున మనకు బుద్ధి కలగడం కొరకు ఇవన్నీ రాయబడ్డాయి అండ్ ప్రభు ఏం చెప్పి మనకి ప్రసంగీలో ముందున్నవే ఇక మీద జరగబోవును జరిగిన వాటిని ప్రభు మరల రప్పించును ఇంతకు ముందు ఉన్నవే ఇక మీద ఉండబోతున్నాయి ఆల్రెడీ జరిగిన వాటిని మన ప్రభు మరల తిరిగి రప్పించును ఎందుకు రప్పించాలా కొత్త స్టోరీ కొత్త సీరియల్ అంటే మంచిగా ఉండదు సేమ్ టీవీ సీరియల్ అంటే కూడా గుర్తుపట్టని స్థితిలో ఉన్నారు ఎట్లుంటుందంటే ఆల్రెడీ ఒక సీరియల్ చూసినాక ఒక పది సీరియల్ తర్వాత ఇంకొక సీరియల్ పెడితే ఇది ఎప్పుడు చూసినా కూడా గుర్తుపట్టని స్థితిలో ఉన్నారు ఈరోజు మనిషి ఇది ఒకవేళ ఎరగరిందా ఇంతకుముందు ఎరగరిందా అనే స్థితిలో కూడా గుర్తు స్థితిలో ఉన్నారు ప్రజలు ఎందుకు వారి యుగ వారికి గుడ్డితనం కల్పించిందని మనం రోగులు రాష్ట్ర ఎన్నిసార్లు చూస్తూ ఉంటాం కాబట్టి యాభై ఒకటవంలో దేవుడు మనతో మాట్లాడుతుంది చూడండి మీ పితరుల మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుతున్నారు సరే మీరు అనొచ్చు మీ పితరులు ఎవరు బ్రదర్ మా పితరులు అంటే శారీరకంగా పుట్టిన ఇస్ ప్రజలు అనట మా పితరుడే ఓ రీతిగా అబ్రహాము మన పితరుడే ఓ రీతిగా శారీరకంగా ఉన్నవాడే ఆ రీతి అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇసాల్ ప్రజలు ఏ రీతిగా పరిశుద్ధాత్మను ఎదిరించుతున్నారో మీరును మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుతున్నారు మీ పితరుల వల్లే మీరునో ఎల్లప్పుడో పరిశుద్ధాత్మను ఎదిరించుతున్నారు సరే పరిశుధాత్మను ఎదిరించడం అంటే ఏం చెప్పండి మీకందరూ తెలుసు పరిశుద్ధాత్మను ఎందుకు ఇచ్చింది దేవుడు ఫస్ట్ పాయింట్ దయ్యంలను మెలగొట్టనిక రోగులను సతపరచడం కొరక కొత్త భాషలు మట్ల కొరకు ఇచ్చిండా దేని కొరికి ఇచ్చిండు పరిశుధాత్మని నేను పరిశుధాత్మడు వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ సర్వ సత్యంలో నడిపిస్తున్నాడు అంత కొరకు మీకు పరిశుత్మ ఇచ్చిండు అంతేగాని ఇంకా వేరే వాటి కొరకు కాదు వేరేవి కూడా ఇంపార్టెంటే కృపావారలు కూడా ఇంపార్టెంటే ఎందుకు కృపావారలు ఇంపార్టెంట్ సంఘక్షేమం కొరకు ఇచ్చిండు వాటిని కానీ ఫస్ట్ పరిశుధాత్మ ఎందుకు ఇచ్చిండు మిమ్మల్ని సత్యంలో నడిపించాలని ఏది సత్యము ఏది అబద్ధమో తెలుసుకోవడానికి కొరకు మీకు పరిశుధాత్మ అభిషేకం ఈ విషయాన్ని పక్కకు పెట్టి దయమును వెలగొట్టే వరం పొందుకోవాలా రోగులను స్వస్థపరిచే వరం పొందుకోవాలా అంటే నువ్వు అసలైన సత్యాన్ని పక్కకు పెట్టేసినవు పరిశుధాత్మను ఎదిరించడం అంటే ఏంటంటే నీ దగ్గరికి బయలుపరిచేబడ్డ సత్యాన్ని నువ్వు ధృవీకరించడం నరహత్య చేయకూడి అనేది సత్యం నువ్వు దాన్ని పక్కకు పెట్టేస్తే నువ్వు పరిశుధాత్మను ఎదిరించినట్లు నీ సహోదరుని పట్ల ద్వేషం కలిగి ఉంటే నువ్వు పరిశుధాత్మను ద్వేషించినట్లు ఎందుకంటే నువ్వు సత్యాన్ని అర్థం చేసే కూడా కావాలని దాన్ని ధృవీకరిస్తున్నావు నీకు బయలుపరచబడ్డ వాక్యాన్ని తెలిసి కూడా నువ్వు దాన్ని తృణీకరిస్తున్నావు ఉదాహరణకి బబులో నువ్వు బబులు అంటే గలిబిలి ఈరోజు క్రైస్తవ సంఘంలో అన్ని గలిబిలి ఆత్మలే కనిపిస్తాయి ఒకటొచ్చి ఇదే విధానం కరెక్ట్ ఒకటొచ్చి ఇదే విధానం కరెక్ట్ ఒకటి అవన్నీ అబద్ధం ఇదే సత్యం ఒక కొత్త ప్రావక్ట్ వచ్చి నేను చెప్పిందే కరెక్ట్ వాళ్ళ లక్ష మంది వాళ్ళంటప్పు పోతారు కొంతకాలంగా ఆ లక్ష మంది అంతా గుంపులు గుంపులు గుంపులు గుంపులు బ్రేక్ అయిపోతాయి వెళ్ళిపోయి అన్ని ఒక యాభై మంది ఒక చర్చ్ ఇంకో యాభై మంది ఇంకో చర్చ్ అవన్నీ అట్లా అయిపోతాయి సరే దేవుడు కూడా ఆ రీతిగా నేను తయారు చేస్తుంటాడు ఎందుకంటే ఆయన వాక్యం విస్తరిపోవాలంటే ఆ రీతిగా బ్రేక్ చేయాల ఎరుసలేం లో జరిగింది ఫస్ట్ ఎరుసలేం లో చర్చ్ జరిగింది దాని తర్వాత అంత్య జరిగింది మొత్తము ఆ యొక్క అప్పసులు అందరూ ఒకటే జగలో దేవుని సేవ చేస్తున్నారు అట్లా చేస్తే ప్రపంచం అంతట ఎప్పుడు విస్తరించాలా దేవుని సేవ ప్రపంచంలో దేవుని వాక్యం ఎట్లా విస్తరించాలా అందుకని దేవుడి వాటిలో వాళ్ళలో స్పిక్స్ పెట్టిండు స్టెఫెన్ మరణం తర్వాత అందరూ మొత్తము ఏమంటాము చెదిరిపోయారు హోష గ్రంథం అంతా చెదిరిపోవడం గురించి వాళ్ళు ఎప్పుడైతే ఆ యొక్క దేవతలని వాళ్ళని చెల్లా చెదర చేసి దాని తర్వాత మళ్ళా వాళ్ళందరినీ నేను తిరిగి తీసుకొస్తానడు వాపస్ సరే శారీరకంగా ఇసల్ ఈ వాక్యను ఏదైతే అర్థం చేసుకుంటారంటే హోషయా దేవుడే వాళ్ళని చెందరగొట్టిండు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో వాళ్ళందరినీ మళ్ళీ జమ చేసిండు ఇస్రాల్ దేశంగా తయారైంది ఇస్రాల్ దేశం అంతకుముందు దేశము నిర్జనంగా ఉన్నది అది ఎడారిగా ఉన్నది అంత గచ్చపదలు కొండలు రాళ్లు రప్పలు పాడుబడిన ఇండ్లు అట్లా ఉండే అది లో ఇంగ్లాండ్ దేశం ఏం చేసింది వాళ్ళందరినీ జమ చేసి వాళ్ళకి ఈ దేశాన్ని ఇప్పుడు మీరు మీ దేశంలో మీరు ఉండండి అనేసి వాళ్ళకి దేశం ఇస్తే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి వాళ్ళు ఈ రోజు మన దేశంగా ఉన్నారు లేకపోతే యేసు కాలం ఆఫోస్ల కాలం తర్వాత వాళ్ళకి దేశం లేదు వాళ్ళంతా చెదిరిపారు ప్రపంచం అంతటా ఆ పాలస్తీనా దేశ అంతా దాన్ని కబ్జా చేసుకుంది తర్వాత నైన్టీన్ లో వాళ్ళకి తిరిగి మళ్ళా ఇసాల్ దేశం ఇచ్చారు వాళ్ళంతా చెదిరిపోయారు హోషియా గ్రంథంలోని ప్రవచనం ఆరితగా నెరవేరిందనేసి పాస్టర్స్ వాక్యం చెప్తుంటే నేను చాలా సార్లు తిన్నాను కానీ అసలైన ప్రవచం ఏంటంటే ప్రపంచం అంతటా చెదిరిపోయే వాళ్ళు వీళ్ళంతా క్రైస్తవులు వీళ్ళందరూ ఏక మనసుతో ఆయన తట్టు తిరిగి వస్తారన్న మనం కొంత కలక్రత చూసినాం నేను తిరిగి నా భర్త దగ్గర వెళ్తా అనే వాక్యమే కోష గ్రంథంలో చివరికి నేను తిరిగి నా భర్త దగ్గర వెళ్తా ఎందుకు వేరే ఒక భర్తని అది వెంబడించింది వేరే ఒక పురుషుని వెంబడించింది అనే విషయం మనం చూస్తాం బయలు దేవత వాళ్ళు ఆరాధించారు బయలు దేవత అంటే వేరే ఒక భర్త నా యొక్క యజమానుడు అని అర్థం బయలుదేవత అంటే కాబట్టి వాళ్ళు బయలుదేవతను ఆరాధించారంటే నిజమైన దేవుణ్ణి నిజమైన భర్తని విడిచిపెట్టి వేరే ఒక పురుషుణ్ణి స్వీకరించిందంటే అది వ్యభిచారం సంబంధించింది ఆత్మీయ దృష్టం చూస్తే కూడా విగ్రహాన్ని వ్యభిచారానికి సంబంధించింది కాబట్టి ఆ వ్యభిచారం నుంచి ఆ వ్యభిచారం వలన దానికి శ్రమ కలిగినప్పుడు నేను తిరిగిన మొదటి భర్త దగ్గరికి వెళ్ళిపోతా అని తీర్మానించుకోవడమే హోషయ గ్రంథము ముగింపు చివరి గ్రంథం కాబట్టి మేమందరము తిరిగి మా ప్రభుదేరికి వెళ్తాం ఎందుకు ఇప్పుడు మేము ఉన్నది గలిబిలిలో మనుషుల కల్పితాల బోధలు లేక భూతముల బోధ దయ్యముల బోధలో ఉన్నది ఈరోజు ప్రపంచమంతటా క్రైస్తవ సంఘం వాళ్ళు వాళ్ళు చేసే ఏ ఆచారం కూడా నువ్వు చూడు అది సైతాను ఆచారం లేక అన్ని ఆచారం లాగానే కనిపిస్తుంది స్టార్స్ పెట్టుకోవడము రకరకాల ఆచారాలు పెట్టుకోవడము ఇంట్లో వాళ్ళ జీవించే విధానాలు ఆడంబరంగా జీవించడము అందరికీ చూపించుకోవాలన్న విధానం ఇవన్నీ అన్నిలకు ఉన్నట్టే ఉంటాయి కాబట్టి వాళ్ళ దేవతలకి వాళ్ళు ఎట్లా జీవించండ్రో అదే రీతిగా వీళ్ళు జీవించినట్టు మనం చూస్తాం కాబట్టి హృష్య గ్రంథం అంతా ఈ రోజే నెరవేరుతున్నట్టు మనం చూస్తాం మీ పితరుల మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధ ఆత్మను మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండి మీ పితరులు ప్రవర్తనలో ఎవరిని హింసింపక ఉండిరి ప్రతి ఒక్క ప్రవర్తనని హింసించిండ్రు మీరు ఆ నీతి మంతుని రాకను గురించి ముందు తెలిపిన వారిని చంపిరి అంటే ఏ శ్రోవి లోకంలో పుట్టబోతున్నాడు అన్న వారిని అందరినీ వీళ్ళు చంపారు అందులో చివరి వాడు ఇచ్చి యోహాన్ బాప్తిజం ఇచ్చి యోహాన్ కంటే ముందు చాలా మంది ఉన్నారు ప్రవర్తలు వాళ్ళందరినీ వీళ్ళు చంపారు ఏసు ప్రభువు రక్షకుడు పుట్టబోతుంది లోకంలో అని ప్రకటించిన ప్రవక్తలు అందరినీ చంపేదని స్టెఫెన్ చెప్తున్నాడు కాబట్టి మనకి ఇది ఎప్పుడూ తెలిసింది కానీ ఈరోజు వాక్య పరంగా దాన్ని ఇంకా సంపూర్ణంగా అర్థం చేసుకుంటున్నాం ప్రతి ప్రవక్తని వాళ్ళు హింసించి చంపిండ్రు వాక్యము స్టెఫెన్ జ్ఞాపకం చేస్తుంది మనకి ఇక్కడ ఇది యుగ ఇది తరతరాలు నెరవేర్తున్నది ఎవడైతే సత్యంలో ఉంటాడో వాన్ని ఉంటారు ఈ రోజు కూడా అంతే నువ్వు సత్యాన్ని ప్రకటిస్తే నిన్ను హింసిస్తా ఉంటారు నిన్ను కొట్టడానికి చూస్తారు నిన్ను తిట్టడానికి చూస్తారు నీ మీద నేరాలు మోపడానికి చూస్తారు ఏ వాడంతా వేస్ట్ గాడు వాడంతా ఇక్కడ వాడు అక్కడ వాడి నేర్చుకుని వస్తాడు వాడు అక్కడక్కడక్కడక్కడ నేర్చుకుని వస్తాడు వాడు ఎక్కడో థియాలజీ కాలేజీ పోయిండి వాడు ఎక్కడో ఇంటర్నెట్ లో వెతుకుంటాడు ఇట్లా నీ మీద నేరం మోపుతారు ఎందుకంటే వాళ్ళకి అసహ్యం వాడి రాజ్యము కూలిపోతుంది అన్న భయంలో వాడు ఏమనే చేస్తాడు ఎవరి ధర చేస్తాడు వాడు ఆత్మ కాబట్టి వాడంతా వాడు వచ్చి చేయలేడు కాబట్టి వాడు మనుషుల దూరి మన మీద దూషణలు పలికిస్తా ఉంటాడు దేవారాక్రమలు మన సహోదరుల మీద వాడు దేవుని తల్లిలో నేరాలు మోపుతున్నాడు మనం ప్రాణంగా చూస్తాం అది దుశ్యని గుణగణం కాబట్టి నీకు ఆ గుణగణము ఎక్కడ కనిపిస్తుంది యాజగుణాలు కనిపించింది ఇక్కడ సెఫెన్ మాట్లాడుతున్న విషయం అదే చూస్తున్నాం కాబట్టి వాడు ఫస్ట్ యాజకులనే అటాక్ చేస్తున్నాడు ఎందుకంటే దుష్టునికి తెలుసు సైతానికి యాజలను అటాక్ చేస్తే గొర్రెలన్నిటి నేను జమ చేసుకోవచ్చాను కాబట్టి మన ఈ స్టెఫెన్ కూడా యాజగ్గు అటగేస్తుంది ఎందుకంటే నువ్వు చేసిన తప్ప వల్లనే కదా వీళ్ళందరూ నరకం కొతున్నారు నువ్వు ఎట్లా పోవు పోయేవాడిని ఎట్లా పోనియవు అనేసి ఏసులో జ్ఞాపకం చేస్తారు మీరు ఎట్లా పోరు పర్లోకర రాజానికి పోయే కూడా మీరు పోనీయకుండా అడగేస్తున్నారు మీరంతా సున్నం కొట్టిన అని వాళ్ళని హెచ్చరించారు కాబట్టి సున్నం కొట్టిన అంటే ఏంది వాళ్ళంతా మరణించిన వాళ్ళు అంటే వాళ్ళు ఆల్రెడీ చనిపోయిన వాళ్ళని అర్థం బయటికి ఎంత సున్నం కొనుక్కున్నా ఎంత తెల్లవున్నా వాళ్ళంత ఆల్రెడీ చనిపోయినట్లంటే వాళ్ళు ఆల్రెడీ తీర్పు పొందిన వాళ్ళన్నట్టు వాళ్ళు ఆల్రెడీ నరకంలో ఉన్నట్టే ఉపాన రీతికి అర్థం చేసుకుంటే కాబట్టి ఆ నీతి మంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపేరి ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతే కాబట్టి ప్రవక్తలందరినీ మీరు హింసించిండ్రు ఆయన రాకలకు సంబంధించిన ప్రవక్తలను అందరినీ చంపెండ్రు దాని తర్వాత ఆయనను కూడా మీరు చంపారు దాని తర్వాత దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రంను మీరు పొందితిరి గాని దానిని గైకోన లేదని చెప్పాను సరే మీరు అర్థం చేసుకోండి దేవదూతలు అనే నిజంగా ఎక్కడ కూడా దేవదూతలు వచ్చి బైబిల్ వాక్యం రాసట్టు మనం చూడండి బైబుల్లో ఈ విషయం జాగ్రత్తగా అర్థం చేసుకోండి దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని గై కొనలేక గైకొనలేదు అని చెప్పాను ఈ విషయం బాగా అర్థం చేసుకోండి ఎక్కడ కూడా మనం బైబిల్లో దేవదూతలు బైబుల్ పుస్తకాలు ఏదన్నా పత్రికలు కానీ గ్రంథాలు కానీ రాసి ఇసినట్టు మనం ఎక్కడు చూడము బాగా అర్థమవుతుందా ఎక్కడ కూడా దేవదూతలు రాసించలే కాబట్టి బైబుల్ అంతటా ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలా దేవదూతలు అంటే పునరుద్ధరణ దినంన మనం అందరము దేవదూతలను కోలి ఉంటాం కాబట్టి దేవదూతలు అంటే దేవుని బిడలకు సాదృశ్యం ఈ ఉపమానం మీరు బాగా అర్థం చేసుకోవాలా పాత నిబంధన కాలమే కానీ కృత నిబంధన కాలమే కానీ దేవదూతలు అంటే ఒకటే ఉంటది దేవుని హృదయం ఎప్పటికైనా నిన్నడ నిరంతరం ఏకరీతగా ఉంటుంది ఆయన మాట ఏకరీతగానే ఉంటది ఎప్పటికీ మాలద దేవదూతలు అంటే సరే దేవదూతలు అంటే మికాయలు దూత గాబరేలు దూత ఇంకొక దూత నాకు ఈ మూడు దూతలు ఎప్పుడైనా ఉంటారు బైబుల్లో మికాయలు దూత వచ్చి యుద్ధం చేయడము సైతాన్ని కింద లేక గాబ్రేల దూత వచ్చి సువార్త ప్రకటించడము ఏసుమ ప్రకటించడం ఇట్లాంటి విషయాలే చూస్తాం కానీ ఇంకెక్కడ కూడా పలాని దూత వచ్చి నీకొక గ్రంథము ఇచ్చినట్టు మనం చూడం బాగా అర్థం చేసుకోండి నీకు ఒక పర్టికులర్ బైబుల్లోని పుస్తకం రాసి ఇసట మనం ఎక్కడ చూడం కాబట్టి ఇక్కడ దేవదతుల ద్వారా నియమిపడిన ధర్మశాస్త్రం అంటే కేవలము ప్రవక్తలు అపోస్తలలు వీళ్ళు సువార్తికులు వీళ్ళ ద్వారా భద్రపరిచిన వాక్యమే కాబట్టి ప్రవక్తలందరూ దేవదతులకు సాదృశ్యం అపోస్తులందరూ దేవదత్తులకు సాదృశ్యం ఏసు ప్రభు ప్రకటించే వాళ్ళందరూ దేవదూతల సాదృశ్యం అందుకే ప్రకటన గ్రంథంకి వచ్చినప్పటికీ దూతకు రాయుడి అని సంఘ దూతకురాయనంటే సంఘం అంటే దేవుని బిడ్డి సంఘము దూత అంటే యాచకుడు లేక సేవకుడు కాబట్టి సంఘ దూత అంటే సేవకులు సాదృషం కేవలము ఒక సంఘదూత అని కాదు దూతలు అంటే దేవుడి సేవకులు అని అని అర్థం కాబట్టి వాళ్ళ చేత నియమదే ఈ యొక్క వాక్యం ఇక్కడ సెఫెన్ ఏం జ్ఞాపకం చేసినట్టే దేవుడు మీకు ధర్మసంత్ర ఇచ్చిండు మీరు తీసుకున్నారు కానీ దాన్ని గై కొనలేదు దాన్ని పాటించలేదు విన్న మా విన్నంత మాత్రం నా మీకు విశ్వాసం కలగదు దాన్ని పాటించి అమలు పరచుకుంటేనే మీకు విశ్వాసం కలుగుతుంది వింటే ఏమొస్తుంది దురదర్శవులే మళ్ళీ మీకు ఇలా వింటారు ఇలా విలిచిపోతా ఉంటారు కానీ దాన్ని అవలంబించుకుంటేనే మీరు విశ్వాసం వింటారు కాబట్టి మీరు అది గైకోలేదని చెప్తున్నాడు అంటే మీకు విశ్వాసం లేదని చెప్తున్నాడు ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా ఇస్రాయల్ పదలు ఏ రీతిగా జీవించిందని ఇప్పుడు మనము హుషే గ్రంథము నాలుగవ అధ్యాయానికి వెళ్ళిపోతున్నాం మొదటి నాలుగు అధ్యాయాలు ఇస్రాయల్ పదలు లేక ఉత్తర దిక్కున అంటే నార్త్ ఉత్తర దిక్కున ఉన్న ఇసల్ఫలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ మొదటి నాలుగు అధ్యాయులన్నీ ఇసల్ఫలు ఏ రీతిగా జీవించిన విషయం అయితే మీకు ఒక విషయం జాగ్రత్తగా మీరు గమనించాల్సింది ఏంటంటే ఉత్తర దిక్కున లేక ఉత్తర రాజ్యం అంటే ఉత్తర రాజ్యానికి ఇంకా మూడు పేర్లున్నాయి హోషగ్రంథంలో చూస్తాం మొదటిది ఎఫ్రైము ఎఫ్రైము మన్యం అంటే ఉత్తర రాజ్యం అని అర్థం రెండవది సమరియ సమరీల రాజ్యం లేక సమరియా ప్రాంతం అనేటువంటిదాన్ని దాని దగ్గరికి కాబట్టి ఉత్తర రాజ్యం అంతా సమరియా ప్రాంతం కూడా అనేవాళ్ళు మొదటిది ఏంది ప్రాంతం అనేవాళ్ళు రెండవది సమరియా ప్రాంతం అనేవాళ్ళు మూడవది ఇస్రాయల్ ప్రాంతం అనేవాళ్ళు దక్షిణ దిక్కున అది నార్త్ ఇది సౌత్ దక్షిణ దిక్కున యూదా ప్రాంతం అనేవాళ్ళు అంతే కాబట్టి నార్త్ అంటే ఎప్పుడైతే సొలమును కుమారుని కాలంలో దేశం రెండుగా విభజింపబడిందో ఉత్తరం దిక్కు దక్షిణం దిక్కు ఉత్తరం దిక్కు పది గోత్రాలు వెళ్ళిపోయినాయి దక్షిణం దిక్కు రెండు గోత్రాలు మిగిలిపోయినాయి ఏది యూదా మరియు మెనియమిన గోత్రం కిందికి దిగిపోతాయి తక్కిన గోత్రాలన్నీ పైకి వెళ్ళిపోతాయి దాని తర్వాత దావిదు గోత్రం ఒకటి మిగిలిపోతుంది అంత కిందికి మీద కిందికి మీదకి అయితే ఉంటాయి చివరికిష్టపడి ఎఫ్రాము కిందు ఉండాల్సిన పైకి వెళ్ళిపోతాడు మనిషే కిందికి వస్తాడు అంతా వంక తింకరికి వెళ్ళిపోతూ ఉంటాయి ఇవన్నీ ఆశ్చర్యకరమైన ఓపికత్వం ధ్యానించాల్సిందే ఇవన్నీ ఎందుకట్ట జరిగినాయి అనే విషయం ఎవడు వాడిని ఆశ పెట్టిండు నుంచి పైకి పోవాలా పైన కిందికి ఎందుకు రావాలా ఇవన్నీ ఆశ్చర్యకరమైన విషయాలు ఒకటే నేర్చుకోవాల్సిందంటే నీ హృదయ పరిస్థితికి తగినట్టు నువ్వు జీవిస్తావు ఎవడైనా అంతే ఈ లోకంలో నీ హృదయంలో ఏముందో దానికి తగినట్టు జీవిస్తావు చేది వేరుంటే దానికి జీవిస్తావు మంచి వేరుంటే దానికి జీవిస్తావు దానికి తగినట్లే నువ్వు ముందుకు వెళ్తా ఉంటావు కాబట్టి నాలుగవ అధ్యాయంలో మనం ఇప్పుడు చూస్తున్నాం ఒక విషయం నేను ఇక్కడ వస్తుంటే నాకు అర్థమైంది ఉత్తర దిక్కున్న పది మంది రాజు సారీ ఆరు మంది రాజుల గురించి మనం ధ్యానించాం కదా కొంతకాలం కిందట మొదటి భాగంలో ఉంది అవి ఇంటర్నెట్ లో రెండు భాగాలు ఇంటర్నెట్ లో పెట్టేసినాం మనం మొదటి భాగంలో ఏముందంటే హిసాన్ పదిలో హుషేయ ప్రవచనము ఆరు రాజుల కాలంలో ప్రవచించినట్టు మనం చూస్తాం ఉత్తర దిక్కున ఉన్న రాజులు అంటే దక్షిణ దిక్లో కూడా రాజులు ఉన్నారు వాళ్ళ కాలంలో ప్రవచించినాడు కాబట్టి ఇంకో రీతిగా అర్థం చేసుకుంటే అది సమరయా ప్రాంతం కూడా కాబట్టి సమరయ స్త్రీకి హోషయ గ్రంథానికి ఏమి సంబంధం ఇసాల్పదలు లేక ఎఫ్రాహిం మన్యము లేక సమరయా మన్యము వ్యభిచారంలో జీవిస్తున్నది కాబట్టి దేవుడు హెచ్చరిస్తూ హొషయాన్ని లేపిండి ప్రవక్తలాగా అదే రీతిగా సమరయ స్త్రీ కూడా ఆరు పురుషులతో జీవించినట్టు మనం చూస్తాం ఇంతకు నీకు ఐదు మంది భర్తలు ఉండేనమ్మా ఇప్పుడున్నవాడు ఆరోవాడు వాడిని భర్త కాదు అంటే ఆరు మంది పురుషులు లేక భర్తలతో జీవించింది అనే ఆరోవాడు భర్త కాదు ఐదు మంది భర్తలు ఉండే నీకు కావాల్సిన వాడు వేరే భర్త కాబట్టి చూడండి మనం ధ్యానిస్తున్న వాక్యం తగినట్లు సమర స్త్రీ జీవితం కూడా ఉంది మరి దీనికి సమరయ ప్రాంతం అన్నారు అక్కడ సమరయ స్త్రీ అంటున్నాం కాబట్టి తిరిగి తిరిగి నెరవేరుతా ఉంటాయి ఏదో రీతిగా ఏదో రీతిగా అవి మనకు చూపించాల్సిందే దేవుడు నీకు ఆసక్తి ఉంటే నీకు ఇంకా మరి విశేషంగా అవన్నీ చూపిస్తూ ఉంటాడు కాబట్టి అతికినట్లే అవి ఉంటాయి మన జీవితాలలో మనం వాటిని అర్థం చేసుకున్నప్పుడు కాబట్టి ఆరవ అధ్యాయము నాలుగు ఏడు వర్షాలలో వీళ్ళు ఏ రీతిగా జీవించాలన్న విషయమే మనం చూస్తాం కానీ నాలుగవ వచనం నాలుగవ అధ్యాయంలో నుంచి కొన్ని వాక్యాలు మన మీద చూస్తాం చూడండి నాలుగవ అధ్యాయం మొదటి వశనం ఇస్రైల్ వారులరా యహో మాట ఆలకించుడి సత్యమును కనికరమును దేవుని కూర్చిన ధ్యానమును దేశం ముందు చూచి యహోవా దేశ నివాసులతో వ్యాజ్యం ఆడుచున్నాడు కొట్లాడబోతున్నాడు ఆయన కొట్లాడితే మనం ఉంటామా ఆయన మనతో కొట్లాడితే నిలబడగలమా నిలబడలేము యోగు నిలబడలేనంట ఒక్క మాట మాటలగలిగిండ అంతవరకు రకరకాలుగా వాగుతుంటే ఎవడువి వదరబోతున్నాడ లేదా దేవుడు వచ్చి ఎవడు ఈ వదరబోతున్నాడు యోబు అప్పటి వరకు ఎన్నో నీతి సూత్రాలు ఎన్నో ప్రభా ఎన్నో సామెతలు మాట్లాడుతున్నాడు ఎన్నో విషయాలు మాట్లాడుతున్నాడు నేను పుట్టిన దినము శింపబడను కాక ఇట్లన్నీ పిచ్చి మాట్లాడుతున్నాడు అన్ని కానీ ఎప్పుడైతే ఆయన వచ్చి ఈ వదరబోతు ఎవడు నాతో వ్యాజం ఆడతున్నావు అన్నప్పుడు నోరు పోసుకున్నాడు మాట్లాడలేకపోయింది ఆయన ఎదుట ఐస్ అయిపోయింది మొత్తం సృష్టికర్త ముందు ఎవడు నిలబడి మాట్లాడలేడు మొత్తం రాయి మన పరిస్థితి ఎందుకంటే ఆయన సంపూర్ణుడు కదా ఆయన ఆయన పవరు ఆయన పరిశుద్ధత ముందు మనం ఒక క్షణం నిలబడలేం అందుకే నిషిద్ధమైన ఎది కూడా పర్లోకరంలో ప్రవేశించలేదు నిషిద్ధమైన ఎది కూడా పర్లోకరాజ్యంలో ప్రవేశించలేదు అంత పర్ఫెక్ట్ గా మనం ఆయన సన్నిధిలో తయారు కావాలా సకల గోత్రంలో వారు రొమ్ము కొట్టుకుంటూ పరిగెత్తిపోతారు ఆయన దినంన ఆయనను చూసి కొట్టుకుంటూ అయ్యో మనము గలిబిలిలో ఉంటేమే బాబెల్లో ఉంటేమే మోసపుచ్చు ఆత్మల బోధలో ఉంటేమే ఆవిడ చెప్పబడ్డ వాక్యం ఒకటే ఈయనని చూస్తే ఇంకో రీతి ఉంది అని భయపడి పరిగెత్తిపోతారు బబులోను దేవతలకు సంబంధించిన బోధలు బబులోను అంటే గలిబిలికి సాదృశ్యం ఈ రోజు క్రైస్తవ సంఘంలో గలిబిలి ఉంది పిచ్చి పిచ్చి బోధలు పిచ్చి దేవుడు ప్రతి యుగంలో ఒకరు నేర్పరచుకుంటాడు అట్లా ఏం లేదు దేవుడు ఎవడు ఆయన పక్షంలో ఆసక్తి కలిగి ఉంటాడు వాడు ఏర్పరచుకుంటాడు ఏర్పరచుకోవడం అనేది విషయం బాగా తీసుకోండి నువ్వు టమాటాలు ఏర్పరచుకుంటావు ఎప్పుడు ఏర్పరచుకుంటావు నువ్వు టమాటా మంచిగా ఉంటే ఏర్పరచుకుంటావు టమాటా స్పెషల్ గా అక్కడ నిలబెడితే నేర్పరచుకుంటావా డౌట్ వస్తుంది వాళ్ళ టేబుల్ మీద స్పెషల్ ఒక టమాటాను పెడితే నేను తీసుకుంటావు నువ్వు అన్న ఏముందో ఎందుకు పెట్టిండ్రో అనే డౌట్ వస్తుందా లేదా అదే ఒక కుప్ప టమాటాలలో మంచి టమాటాలు నువ్వు ఆ మంచి టమాటాలు తయారు కావాలి కదా అది విధానం అది ఈ ప్రకృతి సహజమైన విధానం నువ్వు తయారైతేనే ఏర్పరచుకుంటాడు కానీ ఆయన నిన్ను యుగ యుగంలో ఏర్పరచుకోడు దీన్ని ఇంగ్లీష్ లో డిస్పెన్సేషన్జం అంటారు చాలా భయంకరమైన బోధైంది డిస్పెన్సేషన్ ఇజం అంటే ఏంటంటే ప్రతి యుగంలో దేవుడు తన బిడ్డల్ని ఏర్పరచుకుంటాడని అత ఏర్పరచుకోడు ఎవడు తన హృదయాన్ని సమర్పిస్తాడో వాణ్ణి ఏర్పరచుకుంటాడు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి అబ్రాహ్ ఎట్లా ఏర్పరచుకున్నాడు ఉత్తగ ఏర్పరచుకున్నాడా ఏర్పరచుకోలేదు విధేయత చూపించుండిగా నేర్పరచుకున్నాడు యాకోబు నెట్ ఏర్పరచుకున్నాడు ఈసారి నెట్టి ఏర్పరచుకున్నాడు యోసేపు నెట్ ఏర్పరచుకున్నాడు విధేయత చూపిస్తూ నేర్పరచుకున్నాడు ఇందులో చూస్తాం కోస గ్రంథంలో చూస్తాం యోసేపు నెట్టి ఏర్పరచుకున్నాడు తనంతట తాను దేవుడు ఎప్పుడు కూడా స్పెషల్ గా ప్రజలను ఏర్పరచుకోడు ఎందుకో తెలుసా నిన్ను నేర్పరచుకుంటే తేడా ఫొనం నేర్పరచుకుంటేది తేడా స్పెషల్ ఏం ఆయన ప్రణాళిక ఆయన ప్రణాళిక తయారు కావాలంటే సైతాన్ ప్రజలను కూడా ఏర్పరచున్నాడు కదా నెబర్ నిజం నేర్పరచుకున్నాడు హేరోది ప్రధాన యాజకం నేర్పర్చుకోడు ఏసు ప్రభుకి ఏసుని మరణం ఏం చేయాలంటే మరణి ఏసు శిల మీద మరణించాలంటే ప్రధాన యాచకు నేర్పరచుకోవాలా లేదా తప్పకుండా నేర్పరచుకోవాలా లేదు సైతా నేర్పరచుంటే సైతాను కూడా ప్రభు చెప్పని పని ఏం చేయడం వాడు అధికారం లేదు ఎందుకంటే బైబిల్ చూసిన మన మినిసాలో ఓ సైతానా నేను నీకు అధికారం ఇచ్చినా అని చెప్తున్నాడు ప్రభు యోబు విషయంలో అదే రీతిగా అహాబ కాలంలో రాజుల గ్రంథంలో ప్రతి దశలో చూస్తాం సైతాన్ చెప్తున్నాడు పోయి ఇప్పుడు నేను నీకు అధికారం ఇచ్చిన దేవుడు అధికారం ఇచ్చేంత వరకు కూడా మన జీవితంలో ఏమి చేయలేడు ఈ విషయం క్రైస్తవ సంఘంలో ఎప్పటికీ అర్థం కాదు ఎందుకంటే వాళ్ళకు ఆశ్చర్యం వాళ్ళు ఇట్లా పెడతారు సైతాను దేవుని ఇట్లా పెడతారు కానీ దేవుడు ఇట్లా సైతాన్ ఇట్లా అన్న విషయం వాళ్ళకి తెలు సైతాన్ కూడా దేవుని సృష్టిలో ఒక భాగమే వాడు దేవుని ప్రణాళిక పాటి ప్రణాళిక కొరకు వాడు ఏర్పరచుకుండి అంతే కాబట్టి దేవుని ప్రాణాళిక ఆ కొడుకు వాడు నేర్పరచుకున్నప్పుడు వాడు ఆ ప్రాణాళిక ఆగినట్టు పనిచేయాల్సిందే వాడు స్పెషల్ గా ఏం చేయడు సైతానికి ఆజ్ఞాపిస్తేనే వాడు వచ్చి నీ శరీరంలో దొరుతాడు సైతానికి అవకాశం ఇచ్చాడు ఎవడు దేవుడు చెప్తాడా నా ప్రజలున్నారు నా ప్రజల పోయి దూరం చెప్తాడా చెప్పడట్లా నా ప్రజలు అనిల్గా అయినారు కాబట్టి పో సైతాన అంటాడు ఆ విషయం మనం మెన్సల జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజు కూడా నీకు చూపిస్తా విషయం చూడండి త్వరగా దేశంలో ఏమి లేదు ఈరోజు సత్యం లేదు కనికరం లేదు దేవుని గూచిన జ్ఞానం లేదు మీకు ఒక విషయం అర్థం చేసుకోవాలి ఈరోజు దేశము అంటే ఏది దేశము అంటే ఇస్రాన్ దేశమా లేక హిందూ దేశమా భారతదేశమా లేక యునైటెడ్ స్టేట్స్ ఆ ఏది దేశం అంటే మీరు అర్థం చేసుకోవాలా దేశంలో ఈ మూడు లేవు ఈరోజు కాబట్టి దేశము అనేది బాగా తీసుకోండి ప్రజలు ప్రజలు అంటే ఎవరు నా ప్రజలు నా ప్రజలు అంటే ఎవరు ఆత్మీయ ఇస్రాయలు ఆత్మీయ సైతాలు ఎవరు అంటే రక్షింపబడి మేము రక్షణ పొందినామని చెప్పుకొని అనులాగా తరైన వాళ్ళు కాబట్టి దేశము అంటే క్రైస్తవులకు సాదృశ్యం క్రైస్తవులలో సత్యము లేదు కనికరం అసలు లేదు దేవుని కూర్చిన జ్ఞానం లేదు బాబీలు తెచ్చిపెట్టుకుంటే నీకు జ్ఞానం ఎక్కగలసా నీకు అంతా కన్ఫ్యూజన్ నువ్వు సత్యములకు వచ్చి ప్రార్థన చేయి నీ ప్రార్థనకి ఖచ్చితంగా జవాబిస్తాడు నా అనుభవం నేను చెప్తున్నాను సరే కొన్ని డిలే అవుతాయి ప్రతి ప్రాంతానికి టక్కన జవాబో వస్తాం కాదు కొన్ని టక్కన జవాబు వస్తాయి కొన్ని డిలే అవుతాయి కానీ ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే నువ్వు సత్యం నింబడిస్తూ సత్యాన్ని గ్రహించి ప్రార్థన చేస్తున్నావు నువ్వు సత్యం అందుకే ఆయన ఆరాధించే ఆత్మతోను సత్యంతో ఎందుకు చెప్పిండు నువ్వు ఆత్మలో ఆరాధిస్తా అనుకుంటున్నావు కానీ కాదు నువ్వు నిజంగా ఆత్మలో ఆరాధిస్తే సత్యంలో ఆరాధిస్తావు నీ సత్యం తెలుస్తుంది సత్యం తెలిసి నువ్వు ఆరాధించదని విజయం రాదు ఖచ్చితంగా విజయం వస్తుంది కాబట్టి సత్యాన్ని స్వీకరించి అబద్ధ బోధ నుంచి బయటకు వచ్చి నువ్వు ప్రార్థన చేయి నీకెందుకు రాదు నువ్వు అబద్ధ బోధలో ఉన్నంత వరకు వినండి అబద్ధ వాక్యం వింటే విశ్వాసం రాదు వాక్యం వింట విశ్వాసం అవుతుంది నీకు సత్యం బయలుపరచబడితే వెలుగు వస్తుంది నీ అంటే ఏసులో ఆయననే వాక్యం కాబట్టి ఎప్పుడైతే ఆ సత్యాన్ని నువ్వు స్వీకరిస్తావో నీ ప్రార్థనకి స్పందిస్తాడైనా ప్రార్థన జవాబు వస్తుంది ఎందుకంటే క్లారిటీ ఉంటుంది నీ కనుక మధ్యలో అడ్డు ఏముండదు అబద్ధ పోత విశ్వాసం ఉండదు ఫస్ట్ పాయింట్ విశ్వాసం లేదు కాబట్టి ప్రార్థన చేసినది అసలు పోదు ఎందుకంటే విశ్వాస సహితమైన ప్రార్థననే రోగిని స్వస్థపరచు విశ్వాసం లేని ప్రార్థన రోగిని స్వస్థపరచదు నువ్వు ఎంత ఆసక్తితో ఎంత ఆశతో ప్రార్థన చేసినా గాని నువ్వు ఎంతో తీవ్రమైన చేతులు కొట్టుకొని శరీరం కొట్టుకొని గాయపరచుకొని ఎంతగా ఆరాధన చేసినా సత్యంలో నువ్వు ఆరాధించకపోతే వర్షిప్ చేయకపోతే విశ్వాసంతో ప్రార్థన చేయకపోతే ఆయన నీ ప్రార్థన వినడు ఈ విషయాలు నీకు బయలుపరచరు ఎట్టి పరిచే బయలుపరచరు లేదు నీకు బయలుపరిచే అవసరం లేదు అని నీకు బయలుపరచని నువ్వు అది పంది ముందు మిత్తి ముత్యాలు చల్లినట్లే ఉంటుంది ఆయన జీవితాన్ని ఆయన నీకు సత్యము నీకు సత్యం పట్ల ఆసక్తి లేకుండా దురదృష్టవులు కలిగిన వాడమైతే నీ ముందు ఎంత విలువగల ఈ సత్యాన్ని చూపించి నన్నీ కవి పనికిరానివే కాబట్టి పనికి మనకి ఇవి పనికి కాబట్టి మనకు అవన్నీ చూపిస్తుంటాడు ఈ వాక్యం ఎందుకంటే ఇవి నీకు వేరే చర్చల వేరే టీవీ ప్రోగ్రామ్స్ ఎక్కడ నీకు ఇవి కనిపించవు కనిపించలేవు కదా అసాధ్యం కాబట్టి చూడండి అబద్ధ సాక్ష్యము పలుకుట్ట మొదటి పాయింట్ అబద్ధ సాక్ష్యము పలుకుటయు రెండవది అబద్ధ అడుటయు హత్య చేయుటయు దొంగిలించటయు వ్యభిచరించటయు వాడుక ఆయను ఎవరికి దేశానికి ఏ దేశానికి ఎక్కడుంది అబద్ధ సాక్ష్యము ఎక్కడుంది అబద్ధ వాక్యము ఎక్కడుంది హత్య చేయడము అంటే సైతాన్ గడు ఎక్కడున్నాడు దొంగిలించట ఎక్కడుంది దొంగ సైతాన్ దొంగకి సాదృశ్యం నరహంతకుడు అంటే సైతానికి సాదృశ్యం వ్యభిచారము సైతానికి సాదృశ్యం వేరే ఒక భర్త వేరొక వ్యక్తి కాబట్టి ఇవి వాడుకైపోయినాయి ప్రజలకి జనులు కన్నము వేసేదరు అంటే దొంగతనం చేస్తున్నారు మానక నరహత్య చేసేదరు కాబట్టి దేశమా ప్రలాపించుడి చుంజది ఇప్పుడు బాగా చేసుకోండి మీకు అర్థమైతే వాక్యం దాని పశువులను ఆకాశ పక్షులను కాపురస్తులను క్షీణించుచున్నారు ఎప్పుడైతే దేశంలో సత్యం లేదో కనికరం లేదో దేవుని జ్ఞానం లేదో వాళ్ళు ఎట్లా ఫస్ట్ పాయింట్ అబద్ధ సాక్ష్యం చెప్తారు రెండు అబద్ధాలు చెప్తారు మూడు హత్య చేస్తారు నాలుగు వ్యభిచారం చేస్తారు దాని తర్వాత కన్నం వేస్తారు ఐదు త్రీ ఫైవ్ ను నీ దగ్గర మూడు విలువగల వస్తువులు లేకపోతే నువ్వు ఐదు పాపములు చేస్తున్నావు అన్న విషయం అట్టగు చెప్పుకోవచ్చు మీరు బోధ వాక్యం తయారు చేసుకున్నంటే త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ టు టర్న్ టు జీజస్ అని స్టార్ట్ చేసుకోవచ్చు వాక్యం మూడు ముఖ్యమైన అంశములు నీకు అవసరం నువ్వు నిజంగా దేవుని సన్నిధికి తిరిగి రావాలా అంటే నీకు ముఖ్యమైన మూడు మొదటిది ఏంది సత్యాన్ని అన్వేషించు కనికరాన్ని కోరుకో ఎందుకంటే బలిం కోరడు నీ కనికరాన్ని కోరుతున్నాడు నీ హృదయైన కనికరం ఉండాలా పశ్చాత్తాపం ఉండాలా జాలి ప్రేమ దయ ఉండాలా మూడవది దేవుని జ్ఞానం నీలో ఉండాలా దేవుని జ్ఞానంలో నువ్వు ఈ మూడు పాయింట్స్ అని మీరు వాక్యం చెప్పి మనుషులను విశ్వాసంలోకి నడిపించొచ్చు నడిపించేది మీరు కాదు ఏసుకోవే కానీ పని మటుకు వితనం చల్లడం ఎందుకంటే లక్ష నలభై నాలుగు మందికి వితనం చల్లడమే పనిగా దేవుడు ఇవి లేవు కాబట్టి మనుషులు ఇవన్నీ పాపాలు చేస్తారు ఏంది అబద్ధ సాక్ష్యము అబద్ధము నరహత్య దొంగిలించుట వ్యభిచరించుట కన్నం వేయుట ఇవన్నీ పాపాలు చేస్తున్నారు వాళ్ళు కాబట్టి ఏం జరుగుతుంది కాబట్టి ఏం జరుగుతుందో చూడండి కాబట్టి దేశము ప్రలాపించినది ఎందుకు ప్రలాపించినది దాని పశువులను ఆకాశ పక్షులను కాపురస్తులను క్షీణించుతున్నారు మూడు గుంపులు ఉన్నాయా పశువులు పశువు భూమిలో అన్నిటికంటే కుయిత్తిగలిగిన జంతువు ఏంది అది పశువు అది అది జంతువు అది పశువు కాబట్టి సర్పములు క్షీణించున్నవి రెండవది ఆకాశ పక్షులు తేళ్ల సాదృశ్యం క్షీణించున్నవి మూడవది కాపురస్తులు గొప్ప జనం వీళ్ళందరూ క్షీణించాల్సిందే మొదటి రెండు గుంపులు శాశ్వతంగా నరకానికి కోల్సిందే ఈ కాపురస్తులు క్షీణించాల్సిందే క్షీణించడం అంటే తెలుసా క్షీణించడం అంటే అంతకంతకు దిగజరడం క్షీణించడం అంటే అంతకంతకు దిగజారిపోవడం పాపంలో ఉన్న వాడు ఇంకా భయంకరమైన పాపంలో పడిపోతా ఉంటాడు వీళ్ళు ఎట్లా పడిపోతారు సంపూర్ణంగా క్షీణించాలా అంటే ఆ పాపంలో వాళ్ళు సంపూర్ణంగా క్షీణించాలా ఎప్పుడు క్షీణిస్తారు వాళ్ళ మరణం అయ్యేంత వరకు పాపంలో మరణం కాబట్టి వాళ్ళందరూ మరణం పొందాల్సిందే అదే క్షీణించడం అంటే సరే ఇప్పుడు చూడండి సముద్ర మత్స్యములు కూడా గతించుకోవచ్చున్నవి సముద్ర మత్స్యములు అంటే గొప్ప జనానికి తిరిగి సాదృశ్యం సో రెండోసారి జ్ఞాపకం చేస్తుండడు గొప్ప జనము కూడా గతించిపోబోతున్నది ఐదో వచనం ఒకడు మరి ఒకరితో వాదించను ప్రయోజనం లేదు ఒకని గతించను కార్యము కాకపోవును ఎవడు ఏమి చేసినా గొప్ప ఆ మూడు గుంపులు వినవు నాకెప్పుడు ఎన్నిసార్లు వాక్యాలు చేసినా ఇవన్నీ తిరిగి కొడతానే ఉంటాయి ఎన్ని చేసినా దేవుడు మాట్లాడుతున్నట్టడు అదే విధానంగా నువ్వు గతించినను నువ్వు వాదించినను ప్రయోజనం లేదు నువ్వు సర్పములతో తేళ్లతో ఎంత వాదించినా కూడా ప్రయోజనం లేదు ఐదవ అధ్యాయం విన్నది మీరు సర్పములతో తేళ్లతో ఎంతగా వాదించినా ప్రయోజనం నీకు ఉండదు వాళ్ళు వినరు స్టెఫెన్ మాట విన్నరా వినరు యేశ మాట విన్నరా వినరు పౌరు మాట విన్నరా వినరు పేతురు మాట విన్నరా వినరు యోహాన్ మాట విన్నారా బాప్తిజం ఇచ్చి యోహాన్ మాట వినరు ప్రవక్తల మాట విన్నరా వినరు మళ్ళీ నీ మాట ఎట్లా వింటరు నువ్వేమన్నా స్పెషలా నీ మాట కూడా వినరు వాళ్ళు ఏ స్లో చూపిస్తుంది ఎన్నిసార్లు వాళ్ళు ఎట్టి పసులో వినరు ఎందుకు ఒకడు మరి ఒకరితో వాదిస్తను ప్రయోజనము లేదు ఆ ఒకడు నీ గురించి మాట్లాడుతుంది సరే ఇంకా ఇంకా తేటగా నువ్వు ఎవరో చూపిస్తాను చూడు ఇక్కడ దేవుని వాక్యంలో ఒకరి గద్దించిన కార్యము కాకపోవును కార్యం ఏం చూడండి మంచి కార్యం రక్షణ కార్యం నువ్వు గద్దించిన కానీ గొప్ప కార్యం జరగదు వాడు బుద్ధి తెచ్చుకొని మరణించాల్సిందే ఆ మరణించే టైంలో అప్పుడు బుద్ధి వస్తే ఏం లాభం మంచిగా ఉన్నప్పుడు బుద్ధిరాత్ ఇప్పుడు చూడండి జనులు యాజగులతో జగడమాడు వారిని కోలి ఉన్నారు ఎప్పుడు తెలుసా శ్రమాల అప్పుడు జనులు పోయి పాస్టర్స్ అందరినీ గళాలు పట్టుకుంటారు నువ్వు ఇంతకనం నా వాక్యం చెప్పినావు ఏం చేసినావు ఏంది శ్రమ అప్పుడు పాస్టర్స్ ఎస్కేప్ అవుతారు నేను చూపిస్తా వాక్యం మీకు యాచకులందరూ తప్పించుకుంటారు ఇవన్నీ హొష ఎంతో కాలం క్రిందట ప్రకటించి అవి మన కాలంలో నెరవేరబోతున్నాయి ఇంకా కాలేదు ఏ క్షణం అవుతుందో నా అది దేవుని వినికిళ్ళనే జరగాల్సింది ఇప్పుడు చూడండి కాబట్టి పగలు నీవు కూలుదువు అంటే తేళ్లు పగలు అంటే తేళ్లకు సాదృశ్యం కాబట్టి పగలు నీవు కూలుదువు ఎవరు నీవు గొప్ప రాత్రి నీతో కూడా ప్రవక్తలు కూలుదురు రాత్రి అంటే సర్పంకి సాదృశ్యం సర్పానికి సాదృశ్యం కాబట్టి సర్పము దేనికి సాదృశ్యం నీతో కూడా అంటే ప్రవక్తలు అన్నారు ముందా ప్రవక్తలు ఉంది కదా యాచకులు ప్రవక్తలకు సాదృశ్యం రాత్రి నశించేవాళ్ళు రాత్రి నీతో కూడా ప్రవక్తలు ప్రవక్త కూలు అంటే వీడు అబద్ధ ప్రవక్త అనట్ చేసుకోండి నీతో కూడా అబద్ధ ప్రవక్త కులు నీ తల్లిని నేను నాశనం చేతును క్రైస్తవ సంఘం సాదృశ్యం నా జనులు జ్ఞానము లేని వారై నశించుతున్నారు ఈ వాక్యం నాకు చాలా ఇష్టం బైబిల్ అంతటా ఎందుకు నశించిపోతున్నారు ప్రజలు క్రైస్తవులు అంటే జ్ఞానం లేదు పైన కూడా నశం దేశంలో జ్ఞానం లేదు నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు చెప్తున్నా కూడా విసర్జిస్తున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జితును దేవుని సేవకులని దేవుడు విసర్జిస్తాడు ఈ విషయం నేను చూపిస్తుంది నేను నిన్ను విసర్జించదును నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరచితివి గనుక నేను నీ కుమారులను మరుతును సరే ఎవరు నీ కుమారులు సేవలో పుట్టబడ్డ వాళ్ళంతా గొప్పజనం యాజకులను మర్చిపోతాడు దేవుడు గొప్పజనం మర్చిపోతాడు దేవుడు కానీ జ్ఞాపకం చేసుకుంటాడు ఎప్పుడు తెలుసా నిన్ను ఎప్పుడు జ్ఞాపకాన్ని చేసిన దేవుడు అని ఏడిస్తే జ్ఞాపకం చేసుకుంటాడు హాహా నవ్వితే జ్ఞాపకం చేసుకుంటాడా ఎట్టి పాస్లో చేసుకోడు దేవుడు కాబట్టి నువ్వు నిన్ను నీ కనికరనే కోరుతాడు నేను బలిని కోరనంటాడు ఇక్కడే వాక్యం ఉంది ఈ దేవు అధ్యాయంలో ఆయన కనికరాన్ని కోరే దేవుడు నీ కనికరం గల హృదయంతో ఆయన సన్నిధికి వచ్చి కుమరించుకుంటే నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో అప్పుడు ఆయన నిన్ను స్వీకరిస్తాడు లేకుంటే నిన్ను విసర్జిస్తాడు గొప్ప జనం ఎందుకు శ్రీ బలపాల క్రైస్తలందరూ ఎందుకు మరించబోతున్నారు ఇది ప్రవచనం ఇవన్నీ ఎన్నో ఉన్నాయి ప్రవచనం ఇది కొత్తది కాదు వాళ్ళు ప్రభుని విసర్జించిన వాళ్ళు నీవు నీ దేవుని ధర్మశాస్త్ర వీరి మీరితి అంటే అప్పుడు బోధలు తెచ్చుకుంటువి మిరణమంటే అది తమకు కలి కలిమి కలదని వారు నెలల అధిక పాపము చేసి గనక వారి గనతను నీచ స్థితికి మార్చదును అసురు దేవతను నమ్ముకుంటే వీళ్ళు ఐశ్వర్యం ఉంది అనుకుంటున్నారు కానీ నువ్వు ఎంతో ఐశ్వర్యం ఉందనుకుంటున్నావు నీ కలిమిని నేను లేమిగా మారుస్తా కలిమి అంటే సమృద్ధిగా ఉన్నట్టు లేమి అంటే పొదువ అంతా పోగొట్టుకోవడం నాకు లేమి కలగదు అని మీరు అంటారు ఏ హోవా నా నాకు లేమి కలుగదు లేమి అంటే ఏమి లేని జీవితం కలిమి అంటే సమృద్ధిగా ధాన్యము సమృద్ధిగా అంతా ఉండట్టు కాబట్టి క్రైస్తవులు సమృద్ధిగా ఈరోజు ఉన్నది వాళ్ళ డబ్బు సమృద్ధిగా ఆస్తింత సంపాదించుకుంటారు ఎందుకంటే నీకు జ్ఞానం వస్తుంది చదువుకోవాలా తపన అంతా యథార్థంగా కష్టపడాలా అన్న జ్ఞానం వస్తుంది అవన్నీ వచ్చినాక పబ్లిక్ని ఆకట్టుకోవాలి కదా అన్ని ఆడంబరంగా జీవిస్తుావు ఆడంబరంగా జీవించాలంటే అనిల ఆచారాలు తెచ్చుకోవాలా వాడి గుణగణాలు తెచ్చుకోవాలా వాడి పాటింపులు తెచ్చుకోవాలా వాడి ప్రాక్టీసెస్ వాడి ఆచార బదాలు అన్ని తెచ్చుకోవాలి నువ్వు అట్లా తయారైపోతావు వాటిలాగా తయారైపోతావు అప్పుడు ఏం జరుగుతుంది నా దగ్గర అంతే ఉంది దేవుడు నన్ను సమృద్ధిగా ఆచరించండి నేను ఎంత అంత పోగొడతాడు దేవుడు అన్నిటిని విశ అన్నిటిని విడిచిపెడతాడు తమకు కలిమి కలదని వారు నెల అధిక పాపం చేసేది కనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును అంటే ఇంకా ఏముండదు వాళ్ళ దగ్గర వాళ్ళు చచ్చిపోయే టైంకి ఒక పైస కూడా వాళ్ళ దగ్గర ఉండదు మెడిసిన్ కి డబ్బులు ఉండవు అప్పుడు నువ్వు ఇవ్వాల్సి డబ్బులు వారు తిరినీకి ఆహారం ఉండదు అప్పుడు నీ దగ్గర ఏముందో అది ఇస్తాను ఆహారం బట్ అది సేవ జీవితం యుగ సమాప్తిలో ఈ రీతిగా ఉంటది నా జనుల పాపములను ఆహారముగా చేసుకుందరు గనుక జనులు మరీ అధికంగా పాపము చేయాలని వారు కోరుదురు కాబట్టి జనులకు ఎలాగో యాజకులకును అలాగే సంభవించును వారి ప్రవర్తనను బట్టి నేను వారిని శిక్షితును పదకొండవ వర్షంలో చూడండి వ్యభిచారము చేసిన నువ్వు అభివృద్ధి నొందక ఎందురు మీరు చేస్తే అభివృద్ధి పొందుతారు ఎవరన్నా ఎట్లా అభివృద్ధి పొందుతారు బాగా అర్థం చేసుకోండి ఇప్పుడు వ్యభిచారం చేస్తే అభివృద్ధి పొందుతాం అనుకుంటున్నారు ఏందది అసురు దేవతని పూజిస్తే నాకు ఐశ్వర్యం ఇస్తుంది బయలుదేవతని పూజిస్తే నాకు వర్షాల కుమ్మలు ఇస్తుంది దేవత దాగోను దేవతను పూజిస్తే నా కుటుంబంలో ఎక్కువ ఫలం ఉంటుంది గొర్రెలు బాగా పిల్లలు పెడతది జంతువులు బాగా పిల్లలు పెడతాయి నా ఇంట్లో చాలా మంది పిల్లలు ఉంటారు ఇది సైతానుబోధ ఆ దేవతలను పూజిస్తే నాకు ఇదంతా ఉంటుంది అనుకుంటున్నారు దాని సాదృశాలు చెప్తున్నాడు వాటిని ఆరాధిస్తే నువ్వు సంపూర్ణంగా ఐశ్వర్యవంతును వాగుతావు అనుకుంటున్నావు వ్యభిచారము వ్యభిచార క్రియలు చేయుట చేతను వ్యభిచారము చేసినాను అభివృద్ధి నొందకయుందురు నువ్వు ఎన్ని దేవతలను పూజించినా నీకు అభివృద్ధి ఉందడు ఉండదు వ్యభిచార క్రియలు చేయట చేతను ఏం జరుగుతుంది ద్రాక్ష పానము చేయుట చేతను మద్యపానము చేతను వారు మతి చెడి ఈ విషయము ఎన్నిసార్లు నేను ధ్యానించిన ఈ వాక్యం ఒక దిక్కు ద్రాక్షరసము అంటే దేవుని వాక్యానికి సాదృశ్యం ఇంకో దిక్కు మద్యము అంటే సైతాను వాక్యానికి సాదృశ్యం ద్రాక్షరసము దేవుని వాక్యానికి సాదృశ్యం బాగా అర్థం చేసుకోండి వ్యోహను సువార్త మూడవ అధ్యాయం మనం ఎన్నిసార్లు జానించింది నిజమైన ద్రాక్షవాళిని నేను తీగలు మీరు అంటాడు కదా యోహన్ సువార్తలో పదిహేనవ అధ్యాయంలో దాని తర్వాత మనం ఎక్కడ చూస్తాము మూడవ అధ్యాయంలో మూడవ నాడు దేవుడు కానా అనే గ్రామంలో ఒక పెళ్లిమెందుకు పిలబడను అక్కడ యేసు తన శిష్యులను తన తల్లి కూడా ఉండెను ద్రాక్షరసము అయిపోగా నీళ్లను ద్రాక్షరసంగా మార్చెను అన్న విషయం మనం ఎన్నిసలా అనిస్తాం కూడా దేవుని వాక్యానికి సాదృశ్యం దేవుని వాక్యాలని సత్యానికి సాదృశ్యం ద్రాక్షరసం బాగా చేసుకోండి ద్రాక్షరసం అంటే సత్యానికి సాదృశ్యం మద్యము అంటే అబద్ధానికి సాదృశ్యం రెండు ఎట్లా పెట్టుకుంటారు ఇస్దిబాద్ ఆ రీతి కూడా ఈ రోజు లేదా క్రైస సంఘంలో రెండు సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నారా లేదా మంచి పండు మంచినే ఉంది కానీ దానికి పడింది ఆల్రెడీ రంధ్రం సగం సత్యం సగం అబద్ధంలో ఉండేవాడు ఎట్టి పరిస్థితుల్లో మతి చెడుతుంది మతి చెడడం అంటే గలివిలి అదేనా మతి చెడడం అంటే గలివిలి కదా కన్ఫ్యూజన్ మతి మతి చెలిస్తే కన్ఫ్యూజన్ ఉంటుంది మతి స్థిమితంగా ఉంటే అంత క్లియర్గా ఉంటుంది మతి స్థిమితం లేకుంటే అంత కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి సగం సత్యం సగం అబద్ధంలో ఉంటే మతి చెడుతుంది చెడిపోతుంది మతి చెడిపోతుంది కాబట్టి బై బబులోనికి సాదృశ్యంగా ఉంది క్రైస్తవ సంఘం మీరు ఎందుకంటే ఈ వాక్యం అందుకే చెప్పబడింది నా జనలు తాము పెట్టుకున్న కర్ర యుద్ధ విచర చేదురు అంటే దయం మళ్ళా మీరు అర్థం చేసుకోవచ్చు కర్ర అంటే చెట్టుకు సాదృశ్యం క్రిస్మస్ ట్రీకి కూడా సాదృశ్యమే సరే ఎక్కడ క్రిస్మస్ ట్రీ మీరు చెప్పచ్చు కర్ర అంటే చెట్టే కదా కర్ర యుద్ధ విచార చేదురు తమ చేతి కర్ర వారికి సంగతి తెలియచేయ్యను వ్యభిచార మనస్సు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరించరు వ్యభిచరించడం అంటే ఇక్కడ ఉంది కదా బాగా అర్థం దేవుని విసర్జించి వేరే దేవతల తట్టు పోవడమే వ్యభిచారం ఇక్కడ రాయబడింది క్విక్ వేరే వర్షానికి వెళ్ళిపోతున్నా పగిడ వచనంలో ఎబ్రాహీము విగ్రహములతో కలుసుకొనేను వారిని అలగననే ఉండనిమ్ము వాళ్ళు మారరు వారికి ద్రాక్షరసము చేదాయను సత్యము వానికి వాంతికి వెగటు కట్టిస్తుంది ఒళ్ళు తెలియని వారు ఎందుకు అసత్యంలో ఉన్నారు బాగా అర్థం చేసుకోండి ఒళ్ళు తెలియని వారంటేది నిద్రమత్తు ఎవరికి నిద్రమత్తు పెళ్లి కుమారుడు ఆలస్యం రాగా అందరూ కునికి నిద్రించింది కాబట్టి ఎవరికి నిద్రమత్తు అందరికీ క్రైస్తవులకు అందరికీ నిద్రమత్తు కానీ ఆమె ద్యూటిని చెక్కపరచుకున్న వాళ్ళు బుద్ధి గలవారు ద్రాక్షరసము చేదుగుంది ఇప్పుడు అందరికీ ఈ వాక్యాలు చెప్తే ఎవడు వినడు ఒళ్ళు తెలియని వారు మధ్యము కాగితే ఒళ్ళు తెలియదు మత్తుగా ఉంటది ఆ శరీరం అబద్ధ బోధకి సాదృశ్యం అది బోధ అబద్ధ ప్రవచనాలు అబద్ధ దర్శనాలు అబద్ధ వాక్యాలు విన్నప్పుడు మత్తుగా ఉంటది ఆహాహా ఎంత బాగుంది నేను క్షమలు చూడకుండా ఎంత పడతా నాకు అది వింటుంటే కానీ మత్త అవసరం లేదు మెదక్కువగా ఉండు అన్నాడు పెళ్ళుకో ఆయన దొంగవలే వస్తాడు అంటే దొంగ వలె వస్తుంటే దొంగ కాదు ఆయన దొంగ వలి అంటే సమయం చెప్పకుండా వస్తాడు దొంగ దొంగ సమయం చెప్పేది దొంగ మీకు ఫోన్ చేసి ఈరోజు మీ ఇంటికి నేను కన్నం వేస్తున్నాను చెప్తారా సినిమాలో చెప్తారా నువ్వేమన్నా చేసుకో ఈరోజు నేను బ్యాంక్ దోపిడీ చేస్తున్నాను సినిమాలో చూపిస్తారా అవి పనికిరాని అవన్నీ సినిమాలు చూడమని చెప్పను సినిమా చూడదని చెప్పను మీ ఇష్టం అది అసలైన విషయం మీ అసలైన సినిమా ఎక్కడ జరుగుతుందో మీకు తెలుసు దోపలనే వాడికి ద్రాక్షరసము చేదను ఒళ్ళు తెలియని వారు మానక విభిచారము చేదురు వారి అధికారులు అంటే యాజకులు మళ్ళా సాదోషం సిగ్గు మాలిన వారే అవమానకరమైన దానిని ప్రేమితురు అంటే విగ్రహాన్ని ప్రేమిస్తారు ఈలోకాన్ని ప్రేమిస్తారు యూద వారా నా మాట ఆలకించుడి ఇస్రాలు వారా పెట్టి ఆలకించుడి రాజ సంతతి వారులారా చెవి ఎగ్గి ఆలకించుడిని యాజకులారా ఇస్రాలారా రాజ సంతతి వారులారా మూడున్నాయా చెప్పండి ఎవరు వాళ్ళు యాజకులారా ఎవరికి సాదృశ్యం సర్పంలో సాదృశ్యం రాజ వంశస్థులారా ఏళ్ళకి సాదృశ్యం ఎందుకంటే రాజు యుద్ధాలు చేస్తుడు కప్తుంటుంది పుట్టి చేయడం సాదృశ్యం మధ్యలో ఎప్పుడు మధ్యలో ఉంటారు వీళ్ళు ఎప్పటికైనా ఉంటారు గొప్ప జనము ఎప్పుడు మధ్యలో ఉంటది యాజకులకు రాజ్యులకు మధ్యలో ఉంటుంది తమాష చూసేటోళ్ళు వీళ్ళంతా సగం సత్యం సగం అబద్ధం ఎవడు చెప్తే వాడే కరెక్ట్ పరిగెత్తేది ఇది అందుకే వాళ్ళంతా శ్రమలో పాలయం మరణిస్తారు మరణించినప్పుడు అప్పుడు సత్యాన్ని గ్రహించి వాళ్ళ జీవితాలు సమర్పించుకుంటారు అందుకే వీళ్ళు లెక్కకు మించిన గొప్ప సమూహం గోరపిల్ల రక్తంలో వాళ్ళ వస్త్రంలో ఉత్తుకున్నవారు అంతవరకు ఉత్తుక్కోలే సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నవాడు నిజంగా రక్షణ కాదు నువ్వు ఏసైనా బాపసం పొందొచ్చు సగం సత్యం సగం అబద్ధంలో ఉంటే అది పనికిరానిది ఎట్టి పశ్లో పనికిరాదు నువ్వు పరుషులతో పొందుకోవచ్చు సగం సత్యం సగం అందుంటే పరశులతో పనికిరాడు నీకు సత్యం చూపించాడు నువ్వు సంపూర్ణంగా సత్యంలోకి రావాలంటే వీటి వీటి పట్ల నువ్వు చూపించాలి చూడండి ఇప్పుడేం జరుగుతుంది యాచకులారా ఇస్రైల్ లారా రాజ సంతతి వారి మీరు మిస్పా మీద ఉరిగాను మీరెవరు ఎవరు మీరు సర్పమా తేళ్లారా మీరు మిస్మా మీద ఊరిగా ఉన్నారు మిస్పా అంటే తెలుసా మీకు ఓరికన్నా మిస్పా అంటే కావలి కోట అంటే క్రైస్తవ సంఘం కావలి కోట అంటే సంఘం సంఘము కావలి సాదృశ్యం కావలి కోట సాదృశ్యం సంఘంలో ఏశ్వ ఉంటాడు సంఘము ఆయన శరీరము శిరస్సు ప్రవ్వే కాబట్టి మిస్పా అంటే క్రైస్తవ సంఘానికి సాదృశ్యం కాబట్టి ఈ ముగ్గురు ఎట్లున్నారంట సంఘం మీద ఊరిగా ఉన్నారంట తర్వాత ఏమన్నారు తాబోరు మీద వలగా ఉన్నారు వల వల ఎందుకేస్తారో తెలుసా మీకు ఏదో సంపాదించుకుందామని వల వేస్తారు కదా వల వేస్తాడు చేపలు పట్టేవాడు బేస్తేవాడు వల ఎందుకు వేస్తాడు కొత్తగా టైంపాస్ వరకు వల వేసా ఏదో పట్టాలా ఏదో సంపాదించుకోవాలా అన్న తపనతో వల వేస్తాడు కాబట్టి తాబోరు మీద వల వేయడం అంటే తాబోరు అంటే బలహీనమైన బలహీనమైనది అని అర్థం బలహీనమైన దాని మీద వల విసరణం ఎందుకు బలహీనమైన దాని మీద నువ్వు వల ఇసిస్తే నువ్వు బలాత్కారం చేసేవాడివి దేశంని బలాకరంతో నింపిన వాడవు కాటి స్థేళ్లు ఆయుధిగా రాజసంతతి వారు నిస్పా మీద ఉరిగా ఉన్నారు తాబోరు మీద వలగా ఉన్నారు గనుక మిమ్మును బట్టి ఈ తీర్పు జరుగును ఖచ్చితంగా దేవుడు తీర్పు తీస్తాడు పరలోకరాజ్యము బలవంతుల చేతిలో పట్టబడింది ఇంగ్లీష్ లో ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ హేకెన్ వైలెంట్లీ బై ఫోర్స్ ఈ వాక్యము రెండు వేల పదకొండు ఏప్రిల్ ఆ టైంలో ఇదే ఇదే నెలలో రెండు సంవత్సరాల క్రితం గుంటూరు ప్రాంతంలో ఒక బ్యాప్టిస్ట్ చర్చ్ ఒక గంట వాక్యం చెప్పిన అక్కడంతా పాస్టర్స్ రకరకాల సంఘాల నుంచి వచ్చిన పాస్టర్స్ ఉన్నారు పాస్టర్స్ కి ఈ వాక్యం చెప్తున్నా ఏం తెలుసా క్రైస్తవ సంఘము బాప్తిజమిచ్చి వ్యూహాను కాలం నుంచి మొదలుకొని ఈ రోజు వరకు బలవంతుల చేతిలో పట్టబడిందంటే ఎంతో బాగా చెప్తుంది బ్రదర్ వాక్యము బలవంతులు అంటే ఈ లోకంలో అందరి దీనిలో బలవంతంగా పట్టుకున్నారు అనుకుంటున్నాడు కానీ మీరే బలవంతులు అన్న విషయం తెలిసినప్పుడు వాళ్ళు చాలా ఆశ్చర్యపేర కరెక్టే కదా ఇది మాకు సంబంధించింది కదా వాక్యం అని అప్పుడు చూసుకున్నారు ఆ ఒక్క వాక్యం ఇంటర్నెట్ లో ఇప్పటికీ రెండు వందల నలభై నలభై సమయాలు టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ టైమ్స్ అది డౌన్లోడ్ అయిందా మెసేజ్ నిన్న చెక్ చేసుకుని ఇంటర్నెట్ లో ఆ ఒక్క వాక్యని ఎందుకో చాలా మంది వింటున్నారు ఎక్కడెక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటున్నారో ప్రపంచంలో మనకు తెలియదు కానీ అంతమంది వింటున్నారు ఆ వాక్యం పర్లోకరాజ్యం ఈ రోజు బలవంతుల చేతిలో పాటబడిందంటే సరే మీకు చాలా సునీసంగా అర్థమవుతుంది వాళ్ళకి ఆశ్చర్యం కూడా అట్ ఎట్లా ఒక పాసర వాక్యం వింటే అరే నేను బలవంతుగా కరగనున్న నేను ఇప్పుడు నేను బలవంతులుగా కరగను చూడు కాబోర్ మీద నేను బలంగా వేస్తున్న వల ఉరిగా ఉన్న నేను దాని మీద వల కాబట్టి ఈరోజు ప్రపంచమంతటా బాప్తిజం ఇచ్చే యుహాన్ చెప్పినది నెరవేరుతుందా లేదా బాప్తిజం ఇచ్చే యుహాను కాలం మొదలుకొని ఈ రోజు వరకు పల్లవరాజ్యము బలవంతుల చేతిలో పట్టబడింది కాబట్టి ఆయన తిరిగి వచ్చినప్పుడు వారిని అందరినీ సంహరించి అది తీసుకొని ఆ వనమును దాని ఫలములను ఇచ్చి వారికి దాన్ని అప్పగించును అన్న ఉపమానం మనం ఒకరు చూసినాం కాబట్టి ఇవన్నీ ఎంత కాలంలో జరుగుతాయి నాకైతే తెలియదు కానీ ఏ క్షణం అది జరగబోయే కాలంలో ఉంది కాబట్టి చూడండి ఐదవ వచనంలో ఇస్రాయేల్ వారిను ఎఫ్రైమ్ వారిను తమ దోషంలో చిక్కుపడి తొట్టిలుచున్నారు వారితో కూడా యూద వారును తొట్టిలుచున్నారు వారు గొర్రెలను ఎడ్లను తీసుకొని యహోవాను వెదగబోదురు కానీ ఆయన వారికి తన్ను మరుగు చేసుకుని వారికి కనిపింపకుండాను దేవుడు వాళ్ళకు కనిపించాడు యహోవాకు విశ్వాస ఘాతకులై వారు అన్యులైన పిల్లలను కనిరి అంటే అన్యులుగా తయారైపోయినారు వాళ్ళు ఇంకొక నెల అయిన తర్వాత వారు శ్వాసలతో కూడా లయమగుదురు ఎంత బాగుంటాడండి వాక్యం ఏంటంటే ఇంకా ఒక నెల నిజంగా ఒక నెల తడే మన పరిస్థితి నీ ప్రయాసం ఏమైంది సేవ ఏమవుతుంది ఇంకో నెల నిజంగా ఇప్పుడు దేవుడు మాట్లాడారు ఇంకా ఎగ్జాక్ట్లీ ఒక నెల అంటున్నాడు ఇంకొక నెల ఇంకొక నెలలో వారి స్వాస్థ్యంలు క్లీన్ వాళ్ళ చర్చిలు వారి ఆస్తులు అన్ని క్లీన్ వాళ్ళు కూడా క్లీన్ అని జరగబోతుందంటే నువ్వు ఎట్లా ఉంటుంది నీ సేవ బ్రదర్ ఒక నెల అంటే ఒక దినము వెయ్యి సంవత్సరాలతో పోలింది కదా అంటే ఒక నెల అంటే ముప్పై సంవత్సరాల తర్వాత కదా సార్ వరకు నాకు టైం కూడా అయిపోతుంది అని నువ్వు తృప్తి కదా అది సమర్థించుకోవడం సొంత మన తలంపులు విడిచిపెట్టి అనే తలంపులకు మనం చోటి వాళ్ళ ఒక నెల అంటే ఒక రోజు కావచ్చు ఆయన దృష్టిలో వెయ్యి దిన ఆ రీతి కూడా ఉంది వెయ్యి ఒక వెయ్యి సంవత్సరంలో ఒక దినంతో కూడా పోలింది అంటే కదా ఆ రీతి రివర్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటా పోతే ముప్పై దినములు ఎంతతో పోల్చుతావు హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ కాదు హాఫ్ సెకండ్ కూడా కాదు అంటే ఏ క్షణాలు జరుపుతున్నా మాకు తెలియదు ఒక దినము వెయ్యి దినములు వెయ్యి దినములు ఒక దినం వెయ్యి దినంలో ఒక దినం అన్నా ఉల్టా అప్పుడు ఏం చేయగల ముప్పై దినాలు ఒక క్షణంతో పోల్చబడింది అది ఆ క్షణంలో జరిగిపోవచ్చు అంటే ఏ క్షణంలో జరుగుతుందో మనకు తెలియదు మనం కొంతకాలం నుంచి నేర్చుకుంటున్న విషయం కూడా అదే ఏ క్షణంలో ఇవన్నీ నెరవేరుతాయో మనకు తెలియదు కాబట్టి మనం మటుకు త్వర మన పనులు ముగించుకోవాలా అన్న విషయం ఎనిమిదవ వర్షాలు చూడండి గిబియాలోను బాగనాథం వదుడి గిబియాలో బాగనాథం వదిడి రామాలో బూర ఉదుడి బెన్నమీల లారా మీదికి శిక్ష వచ్చిన్నది సరే రామలో బూర ఉధుడి అంటే రామాలో అంగలార్పు అని ఎప్పుడన్నా విన్నారు వాక్యం నేను హిందీసార్లో చూసిన వాక్యం రామాలో అంగలార్పు రామ అంటే ఇండియన్ రామ కాదు ఇది ఇది బైబుల్లో రామ అని ఎప్పుడో రాయబడింది మూడు రెండు వేల ఏడు వందల సంవత్సర క్రితమే రాయబడింది రామా అనేది ఒక పట్నం అక్కడ రామాలో అంగలార్పు అంటే రాహేలు తన పిల్లల్ని పోగొట్టుకొని ఏడుస్తుంది అన్న వాక్యం అన్న చూస్తాం మనం యుగ సమాప్తిలో క్రైస్తవులు గర్భిణీ స్త్రీలు పాలిచ్చి వారికి ఎంతో శ్రమ గర్భిణీలకు ఎంతో శ్రమ అన్నాడు యుగ యుగ సమాప్తిలో అది అంకలార్ పన్నెండు వర్షం ఎఫ్రామీలకు చిమట పురుగు వలను యూద వారికి వత్స పురుగు వలను నేను కాబట్టి చిమట పురుగు వత్స పురుగు మళ్ళా తేళ్లకు సర్పంలో సాదృశ్యం తాను రోగి అవుట ఎఫ్రా చూచను రోగి చివరికి తనకు పుండు కలుగుట యూదా చూచెను అప్పుడు ఎఫ్రయిము అసులు యుద్ధకు పోయ పోయను రాజన్న ఎరేబును పిలుచుకొనను అయితే అతడు నిన్ను స్వస్తపరచ జాలడు నీ పుండు బాగు చేయజలడు ఏనగా సింహము వంటి వాడను గాను ఇంతకు నేను సింహం వంటి వాడను వారికి నేను కొదవ సింహం వంటి గాను నేనుందును నేనే వారిని పట్టుకొని చీల్చదును నేనే వారిని కొనిపోవుదును చూడండి బాగా అర్థం చేసుకోండి దేవుడే వాళ్ళని చీల్చివేలా దేవుడే వాళ్ళని కొనిపోవాలి ఎక్కడికి ఈ లోకమంతట విడిపించి వాడొకడును లేకపోవును వారు మనస్సు తిరుపుకొని నన్ను వెదుకు నేను తిరిగి నా స్థలం పోవుదును తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహుగా శీఘ్రముగా వెతుకుదురు చాలా కొంతకాలమే శ్రమ ఉంటుంది చాలా చాలా దీర్ఘకాల శ్రమ కాదు ఆ దినంల ల లెక్క తక్కువ చేయకపోతే ఏ శరీరము తప్పించుకున్నాడు మనం చూస్తాం ఎక్కడ చూస్తాం మత శువర్ తినాల చూస్తాం కాబట్టి ఉన్నదాన్ని చాలా చాలా కొంతకాలమైన కానీ చాలా కఠినమైన దినాలు సృష్టి ఆరంభం మొదలుకొని ఇంతవరకు అటువంటి దినంలో లేవు అందుకే వాళ్ళు తిరిగి ఆయన సన్నిధికి ఇక్కడ వాక్యం చెప్పే ఆరో వర్షం ఆరో దినా మనము యహోవ యకు మరణము రండి ఆయన మనల్ని చీల్చివేసెను ఆయనే మనల్ని స్పష్టపరచును ఆయనే మనల్ని కొట్టాను ఆయనే మనల్ని బాగు చేయను రెండు దినములైన తర్వాత ఆయన మనల్ని బ్రతికించును మనము ఆయన సమ్ముఖ మందు బ్రతుకున్నట్లు మూడవ దినమున ఆయన మనల్ని స్థిరపరచును రెండు దినములు శ్రమలు మూడవ దినము అంటే యుగ సమాప్తి యుగ యుగ అంటే తీర్పు దినం మూడవ దినమున మనము ఆయన సమ్ముఖ మందు మూడవ దినమున ఆయన మనలను స్థిరపరచును తీర్పు దినం ఇదంత మూడో దినం అంటే తీర్పు దినం మూడు అంటే తీర్పుకు సాదృశ్యం కాబట్టి యుగ సమాప్తి తర్వాత ఆయన లోకంలో అడుగు పెడతాడు అప్పుడు తీర్పులు పుస్తకాలు తిరగబడతాయి పుస్తకాలు తిరగబడ్డప్పుడు లెక్కలు చెప్పబడతాయి అప్పుడు ఈ గొప్ప వచ్చి ఆయన సన్నిధిలో స్థిరపడుతున్నారు అప్పుడు బ్రతుకుతున్నారు అంతవరకు చచ్చిపోయిన వాళ్ళు ఆత్మలో చచ్చిపోయిన వాళ్ళు అప్పుడు వాళ్ళు బ్రతికి ఆయన సన్నిధిలో నిలబడుతున్నారు ఎందుకు ఆరో వర్షంలో నేను బలిని కోరను గాని కనికరంని కోరుచున్నాను దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది మీరు ఎంత పాటలు వాడండి దహన బలు అంటే అర్థం అది మీ జీవితాలు ఆయన సమర్పించుకున్నాక అది దహన బలి అంటే రక్షణ బుధనం దహన బలి మీ జీవితాన్ని ఆయన సమర్పించుకున్నాక మీరెంతగా పాటలు పాడినా అది అర్పణ బలి అర్పణ ఆరాధించడం వర్షించడం బలి అర్పణ మీరు ఎంతగా అర్పించినా కానీ ఆయన కోరుకుండేది దేవుని గురించిన జ్ఞానం నాకు ఇష్టమైంది అవి తప్పు కదా అవన్నీ చేయాలి ఎల్లప్పుడు ఆరాధించాలా ఎల్లప్పుడు శృతించాలా ఎప్పుడు గనపరచాలా యహో ఒకరుకు కృత కీర్తన పాడాలా ఇవన్నీ వాక్యాలు మీకు తెలుసు కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంది దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైంది ఆదాము నిబంధన మీరినట్లు మీరు మీ నిబంధన మీరుచున్నారు అన్న విషయం నిబంధన మీరితే విశ్వాసఘాతకులు అవుతారు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుండ్రు అది కృత కావచ్చు ప్రాత పాత అయినా కావచ్చు కాబట్టి ఎనిమిదవ అధ్యాయంలో ఒక వాక్యం చూపించి ఈ రోజు వాక్యాన్ని ముగించుకుంటాను చూడండి ఎనిమిదవ అధ్యాయం బాకా నీ నోటను ఉంచి ఊదుము ఇప్పుడు నువ్వు ఊదాలా జనులు నా నిబంధన అతిక్రమించి నా ధర్మశాస్త్రంను మీరి ఉన్నారు ఎవరు చెప్పాలా బాక నువ్వు ఊదాలా నేను ఊదాలా మన చెప్పబడుతున్న వాక్యం ఇది ఇంతవరకు మనం ఆ ముగ్గుడు గుంపుల గురించి చూసినాం ఇప్పుడు మన గురించి చెప్పబడింది బాకా నాదము నీ నోట ఉండి ఉంచి ఉదుము జనులు నా నిబంధనను అతిక్రమించి నా ధర్మశాస్త్రం నురి ఉన్నారు అతిక్రమించడం మీరడం అతిక్రమించడం అంటే పక్క పెట్టేయడం తప్పుడు మార్గం పోవడం మీరడం అంటే కొత్త బోధలు తెచ్చుకోవడం అతిక్రమించడం అంటే క్రమాన్ని వంకల చేసుకోవడం అతిక్రమం దాని తర్వాత మీరడం అంటే కొత్త తెచ్చుకోవడం ఉన్న వాక్యాన్ని వంకర్ చేసుకోవడం దాని తర్వాత కొత్త తెచ్చుకోవడం లెఫ్ట్ పోవడం రైట్ పోవడం ఇది అసలైనది కాబట్టి మీరేం చేయాలి ఇప్పుడు ఇది లెఫ్ట్ ఇది రైట్ అని మీరు బాకనాదం ఊది వాళ్ళకి బుద్ధి చెప్పాల కనుక పక్షిరాజు రాలినట్లు శత్రువు యహో మందిరంనకు వచ్చునని ప్రకటింపుము పక్షిరాజు రాలినట్లు శత్రువు యహో మందిరంనకు వచ్చునని ప్రకటించము నువ్వు చెప్పాల్సిన పని ఏం తెలుసా పక్షిరాజు పక్షిరాజు అంటే తెలుసు మీకు గద్ద ఎగురుకుంటూ వస్తుంది ఎగురుకుంటూ వచ్చి ఇంత పెద్ద రెక్కలతో వచ్చి ఒక్కసారి అమాంతంగా అట్లా వచ్చి స్లోగా వచ్చి ల్యాండ్ అవుతుంది పెరప్లేన్ లాగా ల్యాండ్ అవుతుంది అట్లా వస్తుంది అంట శత్రువు అట్లా శత్రువు వచ్చి ఎక్కడ వాళ్తాడు యహో మందిరం దేవుని సంఘంలోనికి వచ్చి శత్రువు వాళ్తాడు ఎంత బాగా చెప్తున్నాడు చూడండి ఇవి మనం ఇప్పుడు చూస్తుంది కదా ఎప్పుడు చూస్తున్నాం కానీ డబుల్ డబుల్ డబుల్ డబుల్ టైం దేవుడు మనకి జ్ఞాపకం చేస్తుడు వారు మా దేవ ఇస్రాయల్ వారమైన మేము నిన్ను ఎరిగి ఉన్నాము వారమే అని నాకు మురపెడదురు ఇస్రాయలు సన్మార్గంను విడిచిరి గనుక శత్రువు వారిని తరుమును వాళ్ళు దేవుని మార్గాన్ని విడిచిపెట్టారు సన్మార్గాన్ని విడిచిపెట్టారు మంచి మార్గాన్ని విడిచిపెట్టారు కాబట్టి జనలో శత్రులు వారిని తరుమును నాకు అనుకూ అనుకూలుగా కానీ రాజులను వారు నియమించుకొని ఉన్నారు నేను ఎరుగని అధిపతులను తమ కుంచుకొని ఉన్నారు ఈ విషయం అయితే నేను చెప్పాలంటే చాలా కష్టము దేవునికి అనుకూలము కాని రాజులను నియమించుకుంటుంది లోకం ప్రపంచం వాడు ఒబాగా ఒబామా కావచ్చు వాడు నోటికి వస్తే పేర్లు టోనీ బ్లేయర్ కావచ్చు జాన్ బ్రౌన్ కావచ్చు హెల్మెట్ కోల్ కావచ్చు సరే నేను కొత్త పేర్లు చెప్తున్నానేమో మన్మోహన్ సింగ్ కావచ్చు సోనియా గాంధీ కావచ్చు రాజశేఖర్ రెడ్డి కావచ్చు ఇంకొనన్నా కావచ్చు నువ్వు ఏర్పరచుకుంటున్నా మనము ఏర్పరచుకోదు రాజులని లోకంలో అని బైబుల్ ఎన్నిసార్లు చెప్తుంది మనం అందులో పాల్గొన్నది ఎందుకు వాడు నాకు ప్రతినిధి వాడు నాకు రాజ్యాన్ని నువ్వు ఏర్పరచుకుంటున్నావు నాకు అనుకూలము కాని రాజులను వారు నియమించుకొని నేను ఎరుగని అధిపతులను తమకు పుంచుకొని ఉన్నారు విగ్రహ నిర్మాణ మందు తమ వెండి బంగారంలను వినియోగించ చేత వాటిని పోగొట్టుకొని ఉన్నారు క్రైస్తలంతా పోగొట్టుకుంటారు వాళ్ళ ఆస్తులు ఎందుకు విగ్రహ తట్టు తిరిగి షొమ్రోను అంటే మళ్ళా సమరయ్య పాత నిబంధన కాలంలో షంరోను కృత నిబంధన కాలంలో సమర్యాద పేరు షంరోను ఆయనని దూడను అంటే దూడ అంటే బొమ్మ విగ్రహం ఉంది విసర్జించను నా కోపము వారి మీదకి రగులుకొనను ఎంతకాలము వారు అపవిత్రత నొందజాల వారు పవిత్రత నొందజాల కుందరు అది ఇసల్ వారి చేత చేతి పనియే కదా వాళ్ళు చేసుకున్న బొమ్మలే కదా క్రైస్త పలుగా తెచ్చిపెట్టుకుంది కదా ఇసల్ పల్లెగా తెచ్చిపెట్టింది కదా తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనం యోహో వాకు ద్రాక్షరస పానార్పణమును వారు అర్పింపరు సత్యంలో దేవుని ఆరాధించరు ద్రాక్షరస పానార్పణ అంటే సత్యంలో ఆరాధించడం వారు అర్పించి బల బలుల ఎందు ఇష్టం లేదు ఎందుకు నిజమైన అర్పణ కాదు శారీరకమైన అర్పణ అది కైన అర్పణ శరీరమైంది వారు ఆహారంగా కూచుకున్నది ప్రలాపము చేయవారి ఆహారము వలె అగును ఏడవ వచనం శిక్ష దినములు వచ్చే ఉన్నవి ప్రతి కాల దినములు వచ్చే ఉన్నవి తాము చేసిన విస్తారమైన దోషంను తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారే తమ ప్రవక్తలు అవివేకులనియో దుర్మార్గతను అనుసరించిన వారు వెర్రివారనియో ఇసైల్ వారు తెలుసుకుందరు ప్రవక్తలంతా అవివేకులు వెర్రివారు ఇసైల్ వాళ్ళందరూ వెర్రివారు పిచ్చోళ్లు వెర్రివారు అంటే పిచ్చోళ్లు అంటే కన్ఫ్యూజన్ బావేలు ఆ రీతిగా తయారైనారు కాబట్టి పదహారో వర్షంలో ఎఫ్రైము మొత్తబడను వారి వేరు ఎండిపోయను వారు ఫలమీయరు ఎందుకు నీటి కాలువల ఎవరన్న నాటవండ చెట్టు కాదది వారు పిల్లలను కనినను వారి గర్భ గర్భ నిధిలో నుండి వచ్చు సొత్తును నేను నాశనము చేసేదను వాళ్ళ పిల్లలను కనలేరు వారు నా దేవుని మాటలు ఆలకించలేదు గనుక ఆయన వారిని విసర్జించను వారు దేశము విడిచి అన్ని లో తిరుగుదురు చివరి ఒక వాక్యం చూపించి ముగించుకుంటాను పదవ అధ్యాయంలో చివరికి ఎనిమిదవ వచనం మీరు ఇంటి దగ్గర చదవండి యుగ సమాప్తులు ఎట్లుంటుందో దేవుని మందిర స్థలాలు ఏదైతే ఉంటాయి ఇసలు వారి పాపం స్వరూపమైన అవెనులోను ఉన్నత స్థలంలో లయమగును అంటే చర్చిలు ఆలయాలు లయమగును ముండ్ల చెట్లను కంపయు వారి బలిపీఠం మీద పెరుగును పర్వతంలో చూచి మమ్మను మరుగు చేయు చేయుడనియు కొండలను చూచి మా మీద పడనని వారు చెప్పుదొరు ఈ వాక్యం మీరు ప్రాగ్రంథంలో కూడా చూస్తారు కదా మమ్మల్ని చంపడండి పర్వతం దిగబోతే ఆ పర్వతాలను వాళ్ళని చంపవు నీళ్ళలో దుంపితే నీళ్లు వాళ్ళని బయట గక్కేస్తాయి ఆ విషయాలు మనం ప్రక్రమం చూస్తాం ఇక్కడ ఉంది అది వాక్యం అంత భయంకరమైన దినం కాబట్టి దానికి ముందు మీరేం చేయాలా ఎఫ్రైము పదకొండవ వచనం ఎఫ్రైము నూర్పునందు అంటే కళ్ళం కళ్ళం గురించి మళ్ళా సార్ తర్వాత మనం చూస్తాం ఇక్కడ వాక్యం నూర్పు అంటే కళ్ళములో ధాన్యాన్ని నూరుస్తారు కళ్ళం బయట చెత్త పడేస్తారు కళ్ళం లోపల కుప్పలాగా నూరు పెంచి మళ్ళా దాన్ని సంచలక వేసుకొని పోతారు ఫస్ట్ మళ్ళా చాలా సంవత్సరాల తర్వాత చాలా కళ్ళం తర్వాత కళ్ళం గురించి మనం మన రేడియో స్టేషన్ పేరు కూడా కళ్ళం కదా కళ్ళం దేనికి సాదృష్యం బాప్తిజం ఇచ్చి వ్యూహాన్ని జ్ఞాపకం ఆయన చాట ఆయన చేతిలో ఉన్నది ఏసువా గురించి ఆయన చాట ఆయన చేతిలో ఉన్నది ఆ చాటలో ఏముంటుంది వితనాలు ఉంటాయి ఆ గాలికి వేస్తే వితనాలు ఏమో లోపల పడతాయి చెత్త కళ్ళం బయట పడుతుంది కాబట్టి కళ్ళు లోపల మంచి విత్తనాలు జమ చేసుకొని చెత్తని కళ్ళం బయట వేసి కాల్ చేస్తారు అది మన రేడియో స్టేషన్ పేరు కళ్ళం బైబుల్ ప్రాఫెసీ మినిస్ట్రీస్ రేడియో పేరు ఇంటర్నెట్ లో మీరు ఆ రీతిగా వెతికితే మీకు ఛానల్స్ దొరుకుతాయి ఇరవై గంటలు ఈ వ్యాఖ్యలన్నీ వినొచ్చు మీరు అక్కడ నాకైతే ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసేటోళ్ళు ఎవరు దొరకలే రవి బ్రదర్ చేస్తా చెప్పి చేయించేసిండి చాలాసేపు యశ్వంత్ బ్రదర్ మరాఠీల భాషలో చెప్తా అని చెప్పి చేయించేసిండు జయరాజ్ బ్రదర్ హిందీలో ట్రాన్స్లేట్ చేస్తాను ఆయన చేయించేయండి తమిళ్ బ్రదర్ ఉన్నాడు కానీ ఆయన ఇప్పటికి కూడా ట్రాన్స్లేట్ చేస్తున్నాడు సో మళ్ళీ ఎవరు ఇళ్ళకి ఏ భాషలా చేసుకుంటున్నా కలదు చేయ చేస్తే బాగుంటుందన్న ఒక ఆసక్తి ఎందుకంటే ఎంతోమందికి ఈ విషయాలు తెలుస్తాయి ఎంతమంది దేవుణ్ణి సంపూర్ణంగా స్వీకరిస్తారు క్రైస్తవులు వాళ్ళ జీవితాలు సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకుంటారు శ్రమలకు ముందు శ్రమలలో వాళ్ళందరూ పట్టబడతారని మనకు తెలుసు కాబట్టి వాళ్ళు పట్టబడద్దు అంటే ఈ వాక్యాలన్నీ అనేక ప్రజలకు పోవాలా ముఖ్యంగా హిందీలో కొరని ట్రాన్స్లేట్ చేసే వాళ్ళైతే చాలా బాగుంటుంది హిందీలో చెప్పే వాళ్ళు ఉంటే చూడండి ఎవరన్నా అంటే హిందీ బైబుల్ చదివే వాళ్ళకే వస్తే ఇవి నేను హిందీ మాట్లాడితే రా హిందీ బైబుల్ చదివే వాళ్ళు ఉండాలా వాళ్ళే ఇవి ట్రాన్స్లేట్ చేయగలరు కాబట్టి గొప్ప జనంలో ఎవరైనా మంచి హిందీ మాట్లాడుకోవాలి ఉంటే ట్రై చేయండి ఫస్ట్ వాళ్ళని కబ్జా చేసుకోండి శత్రుల్లో గగులి గలు సంపాదించుకోవాలి ఈ వాళ్ళని కబ్జ చేసుకొని వాళ్ళకి ఈ రికార్డింగ్ చేయడం కావాలంటే ఒక సీడిలో రాసి ఇచ్చేస్తా వాళ్ళ కోపకి ఉన్నప్పుడల్లా దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోమ నేను కావాలంటే నేను రికార్డింగ్ కిట్ కూడా ఇస్తాను ఇంకొక రికార్డింగ్ అది ఉంది సిస్టమ్ అది వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు రికార్డింగ్ చేసుకొని ఇచ్చేస్తే వాటిని హిందులకు తర్జుమ చేస్తాను అన్ని నేనే చేయాలని అనుకుంటలేను ప్రపంచంలో ప్రతి పాసార్ ఏమనుకుంటుంటే అన్ని నేనే చేయాలనుకుంటాడు కానీ అన్ని మనం చేయలేం అని నేను చేయలేను హండ్రెడ్ నాకు తెలుసు నేనేం చేయాలనో అది నాకు చెప్పింది అది నేను చేస్తున్నా మీరేం చేయాలనో మీకు తెలిపితే మీరు అది చేసుకోండి మీకు ఒకవేళ ఆ తలంపుగా నేను ట్రాన్స్లేట్ చేస్తా ప్రయత్నిస్తా అంటే మీరు ట్రాన్స్లేట్ చేసుకోండి తర్జుమా చేసుకోండి ఏ భాషలో మీకు ఏ భాష వస్తుందో లంబడ భాష వస్తే చేయండి లంబడ భాషలో కూడా తర్జుమా చేసుకోండి ఎవరు తెలుసు భవిష్యత్తులో మనం ఉంటమో ఇవన్నీ తర్జుమా చేయబడ్డాక ప్రపంచమంతటా విస్తరిస్తా ఉంటాయి ప్రపంచమంతటి నుంచి గొప్ప జనం మార్పు చెందడము అందులో నుంచి రావడం దేవుడు చూస్తాడు మనం విడడం మన కాలంలో వినడం అవసరం మన కాలంలో జరితే కృతజ్ఞత లేదు ధాన్యాలు నీ కాలం కొరకు కాదంటే నువ్వు లైఫ్ తీసుకో నీ కాలం కాదు నీ కాలం తర్వాత అంటే అది ఎంతనో మనం తెలియదు ఆయన ఆయన దృష్టిలో కాలం ముందుకు వెనకలిగిపోతుంట అన్న విషయం మనం చూస్తాం చూడండి పదకొండవ వర్షంలో ఒక వాక్యం పదకొండవ వర్షంలో ఈ వాక్యం తీసుకొని మనము ఎఫ్రైము నూర్పునందు అభ్యాసము గలవదై కంకులను త్రొక్కుగోరు పెయ్య ఉన్నది అయితే దాని నున్నని మెడకు నేను కాడి కట్టుదును అది వినాలి కాబట్టి చివరికి వింటది చివరికి గొప్పజనం వింటరు అది నువ్వు వేసే కాడికి అది పడాల్సిందే వాళ్ళు సత్యని సత్యాన్ని తొక్కాల్సిందే తెలుసుకోవాల్సిందే ఎఫ్రైమ్ చేత దునించుటకు నేను ఒకరి నియమితును వాడు నువ్వే గొప్ప జనం గురించి లక్ష మంది సంబంధించిన వాక్యం ఇది గొప్ప చేత దునించాల్సిన బాధ్యత నీది ఇది చాలా కష్టమైన సేవ మీరు కానే కాదు ఆయన కాడి సులువైంది ఆయన భారం ఆయన భారము తేలికైంది కదా నా నేర్చుకొని నా కాడి మొయండి అన్నాడు కాబట్టి ఇది చూడడానికి భయంకరంగా ఉంది కష్టంగా ఉంది కానీ ఆయన కాడి చాలా సులువైంది అన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా వాణి చేత దున్నిపిస్తావు ఎన్నడూ దున్నని భూమిని నువ్వు వాని చేత దున్నిస్తావు అంటే అందులో నుంచి లక్ష బయటికి వస్తారు వాళ్ళు దుండుతుంటే వాళ్ళు కొత్త స్థలంలో సేవలు చేస్తూ ఉంటారు అది మీ సేవ ద్వారా సేవకులకు సేవ కదా మనది సేవకుల కొరకు సేవ కానీ వాళ్ళు వినరు కానీ గొప్ప జనంలోకి వెళ్ళి వీళ్ళు బయటకు వస్తారు ఎఫ్రాయిం నుంచి బయటకు వస్తారు వచ్చి వాళ్ళు వాళ్ళని దున్నేటట్లు నువ్వు వాళ్ళకి అదేయ్యాలంట ఏమయ్యాలా కాడి నువ్వు వాళ్ళకి కాడి కట్టాలా వాళ్ళ చేత దునించాలా నేను ఒకరిని నియమితును యూద భూమిని దున్నును యాకోబు దాన్ని చదును చేయును నీతి ఫలించినట్లు మీరు ని విత్తనము వేయుడి నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి ప్రేమ అను కోత మీరు కోయుడి పాత నిబంధన కాలం మీద చూస్తాం ప్రేమ అనే పదం ఏష్వే పేరేమి కదా కలవరిసిలో చూపించిన ప్రేమ అది కాబట్టి పాత నిబంధన కాలమే కానీ కోత నిబంధన కాలమే కానీ ఒకటే వాక్యం అప్పటికి మారదు చూసేవానికి అట్లుంటుంది అది ఎప్పుడు మార ప్రేమ అనే కోతను మనం పోయాలా ఏష్ ప్రేమని కోస్తామంట మనం ఎప్పుడు ఈ గొప్ప చేత దున్నిపిస్తారు మీరు ఈ దుంతర నెరవేర్తుంది వాక్యం కొంతమంది బయటకు వస్తారు అందరు దున్నారు కదా రైతులు కొంతమంది తినటంలు కలుపు మొక్కలు తోడేవాళ్ళు కొంతమంది దేవుడ ఏర్పరచుకుంటారు వాళ్ళ ద్వారా సేవ నీ సేవ ఆ రీతిగా ఉంటది ఆ రీతిగా యుగ సమాప్తిలో ఉంటది విషయమే మీరు కాలం ఇంటి కొన్ని వాక్యాలు తీసుకోండి చాలా ముఖ్యమైన వాక్యం ఏంటంటే పద్నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వర్షం జ్ఞానులు ఈ సంగతులు వివేచితురు నువ్వు నిజంగా జ్ఞానవంతులు కావాలా బుద్ధిమంతులు వాటిని గ్రహించరు ఏలనేదా యహోవ మార్గములు చక్కనివి నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకుందురు కానీ తిరుగుబాటు చేయవారి వారి దారికి అది అడ్డము గనుక వారు తొట్టిలుదురు కాబట్టి నువ్వు ఈరోజు విన్న వాక్యాన్ని వివేచించాలా నీకు వివేచిన వరం అవసరం నువ్వు నిజంగా జ్ఞానవంతునం అయితే బుద్ధి ఘనములు సర్వసంపదలు ఆయన అంటే గుప్తం లేని మనం ప్రభుని నమ్ముకున్నాం కాబట్టి మనము జ్ఞానం కలిగిన వరమై ఉండి వివేచించడం నేర్చుకోవాలి ఈ సంగతులని ఏ సంగతులని ఇప్పుడు ధ్యానించిన సంగతులు హోషగ్రంథాన్ని మనం ముగించుకున్నాం వచ్చే వరము యోవెలు అటు వచ్చే వరము ఆమోస్సు ఇంకా పరిగెత్తాల్సిందే సరే నేను అంటున్నాం కానీ పరిగెత్తామనే మనకు తెలియదు ఎటువంటి పరిస్థితి మనం తెలియదు అనుకుంటున్నాం వచ్చే వారం యోగాల గ్రంథము అటు వారం ఆమోస గ్రంథం మరి రెండింటికి మధ్యలో ఏం జరుగుతుందో నాకు తెలియదు కాబట్టి ప్రార్థనా పూర్వకంగానే మనం వెళ్తా ఉండాలా నువ్వు వివేచించడం నేర్చుకోవాల ఈ మధ్యలో ఇంకేమైనా దేవునికి బయటపరిస్తే వివేచించడం నేర్చుకో బుద్ధిమంతులు గ్రహించాలా మీరు బుద్ధిమంతులుగా తేగలరు ఎందుకంటే బుద్ధిమంతుడు ఒకడే వేసుకోవు ఒకడే ఆయన పొందుకున్నావు కాబట్టి నీకు ఆ బుద్ధి ఉండాలా కాబట్టి బుద్ధి లేని ఉంటామా బుద్ధి కన్యకల కన్యకలు నాగుండి బుద్ధిమంతులుగా తయారు కావాలని ఉంది ఇక్కడ వాక్యం బుద్ధిమంతులు వాటిని గ్రహించరు బుద్ధులేని కన్యకలు గ్రహించరు బుద్ధి గల కన్యకలు గ్రహించరు కాబట్టి వాళ్ళ దివిటీలు చక్కపరచుకున్నారు మనం కూడా చక్కపరచుకోవాలి ఎట్లా ఏననగా యహోవన మార్గంలో చక్కనివి నువ్వు చక్కపరచుకోవాలా ఆయన వాక్యము బుద్ధిమంతులుగా విని ఆయన వాక్యము చక్కనిది ఆయన మార్గము చక్కనిది అని తెలుసుకొని నీతిమంతులు దానిని అనుసరించదురు నువ్వు నువ్వు నీ జీవిత కాలము అదే మార్గంలో నడవాలా ఏసో అని విడిచిపెట్టద్దు యథార్థంగా నిండు మనసుతో వినయభపక్తులతో ప్రీతికరంగా ఆయన నడుచుకోవాలా అటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించాలా దేవుడి యొక్క వాక్యాన్ని దీవించిన గాక ప్రార్థిస్తాం పరిశుద్ధులకు ఏసే మీకు వానాలనైనా మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నైనా హుషయ గ్రంథంలోని వాక్యాలు చూపించినారు అవి మా కండ్లకు కట్టినట్లు సినిమా చూసినట్లే ఉన్నాయి ప్రవ్వ నువ్వు నిజంగా సినిమా చూస్తలేం కానీ ప్రవ్వ మా హృదయంనకు మా యొక్క ఆత్మీయ నేత్రంలకు అవి నిజంగా మా కండ్ల ముందు నెరవేరుతున్నట్లే కనిపిస్తున్నాయి ప్రభు ఆ రీతిగా మీరు మాకు వివేచన అనుగరించి ఆ రీతిగా వాటిని అర్థం చేసుకుండే బుద్ధిని జ్ఞానాన్ని మాకు అనుగరించేందుకు మీకే వనాలు ప్రభు మీరు తప్ప మాకు అవి ఎవరు అనుగరించలేదు ఏ టీవీ ప్రోగ్రామ్స్ అనుగరించలేదు ఏ ఇంటర్నెట్ ప్రోగ్రామ్స్ అనుగరించలేదు ఏ రేడియో ప్రోగ్రామ్స్ అనుగరించలేదు ప్రభ్వా ఏ పుస్తకాలు కూడా అనుగరించలేదు ప్రభ్వా వీటన్నిటికంటే మీరు శ్రేష్ఠులు ప్రభు కాబట్టి మేము మిమ్మల్ని స్వీకరించినాం ప్రభ్వా మీరే వాటిని మాకు చూపిస్తున్నది మీకెంతో వందనాలు గొప్ప జనం ఏరీతిగా శ్రమలో పాలవుతున్నది వాళ్ళు ఏరీతిగా శత్రువు చేత పట్టబడుతున్నారు పక్షిరాజు ఎగిరి వాలినట్లు నీ యొక్క ఆలయం మీద వాళ్ళు నీ మందిరంలోనికి వాళ్ళు వస్తున్నారన్న విషయాన్ని మీరు మాకు చూపిస్తారు ప్రభ్వా ఈ యుగ సమాప్తిలో గొప్ప జనం మీదికి శ్రమ రాబోతుంది ఆ యొక్క పక్షిరాజు వాలినట్లు తన రెక్కలు మొత్తం వాటి మీద మోపినట్లు మేము చూస్తున్నాం ప్రభ్వ భూమి మొత్తం తేళ్లతో నిండడం భూమి మొత్తం మిడతలతో నిండడం మేము ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం ప్రవ్వ గొప్ప జనము మొత్తం మిడతలతో నిండి వాళ్ళ బంగారం అంతా వాళ్ళ ఆశలంతా పోగొట్టుకుంటున్నారు ప్రవ్వ మిడతలు వాటన్నిటిని తినేస్తున్నాయి ప్రవ్వ తేళ్లు వాటన్నిటిని ధ్వంసం చేస్తున్నాయి ప్రవ్వ వాళ్ళు సంపూర్ణంగా నాశనం కాబోతున్నారు అది తలిస్తే చాలా బాధకరంగా వేదనకరంగా ఉంది ప్రవ్వ కానీ ఇవి వేదనలకు ఆరంభమన్నారు నైనా ఆ దినము తక్కువ ఆ దినములు తక్కువ కానిచ్చో ఏ శరీరం తప్పించుకున్నాడానికి మీరు చెప్తున్నారు ప్రభ్వా దాన్ని బట్టి మీకు ఎంతో వందాలు ప్రభ్వా కానీ మాకు మటుకు వీటన్నింటినీ ముందుగానే చూపించి శమలం తప్పించుకుండే జ్ఞానాన్ని మాకు అనుగరించినారు ప్రభువా మళ్ళీ శమలం తప్పించుకున్నప్పుడు ప్రభ్వా మేము ఏ రీతిగా జీవించాలా అటువంటి కాలంలో ఎటువంటి ఆహారం పొందుకోవాలా గొప్ప ఎటువంటి ఆహారం మేము సంపాదించి పెట్టాలా అటువంటి జ్ఞానం మాకు అనుగరించమని ప్రార్థిస్తున్నాం మా అనారోగ్య స్థితిలో మేము ఏ రీతిగా స్వస్థత పొందాలా మీరే మాకు మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాం నీరే ప్రవ్వ మమ్మల్ని స్వస్థపరిచేవాళ్ళు మీరు పొందిన గాల చేత మాకు స్వత మీ వాక్యంలో ఎంతో స్వస్థత ఉంది ప్రవ్వ కాబట్టి మీ వాక్యం మీద ఆధారపడి మీ కొరకు జీవించే బిళ్ళగా తయారు చేయండి నీతిని అనుసరించి ప్రకటించే బిళ్ళగా తయారు చేయండి మీరు ఒకరిని లేపుతానారు ప్రవ్వ ఆయన ఎఫ్రాయిం చేత యూద వారి చేత దున్నింపజేస్తున్నారు ప్రవ్వ వాళ్ళు దున్నితే ఫలం వస్తానన్నారు ప్రవ్వ అవును అటువంటి సేవలు మమ్మల్ని నడిపించి వాళ్ళని వాళ్ళ చేత దున్నిపించే సేవలు నడిపించమని ప్రార్థిస్తున్నాం మీ కొరకు మేము ఆతిథిగా ప్రయాసపడాలని పడడానికి సిద్ధంగా ఉన్నాం నైనా మమ్మల్ని సిధపరచుకొని నడిపించమని మీరు ఆకలి వరకు సిధపరిచి మీరే భద్రపరచుకోమని రానున్న ఏసుకృష్ణాన ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్